పర్శుద్ధుడేవా మీకు వందాలైనా మహోనతుడే మీకే స్థుతులు శ్లోకా అబ్రహాం ఇసాకు యాకోబులు గొప్ప దేవ మీకు వందాలను అయినా ప్రభాయ దినమంతా మీ యొక్క శాంశత నడిపించిన సురక్షితంగా ఈ యొక్క నడిపించినారు ప్రభా ఈ యొక్క వాతావరణాన్ని మీ యొక్క తీసుకున్నారు దాన్ని మీకు వందాలను అయినా క్షణంలో మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచండి వాక్యాలని సత్యం గ్రహించలాగా మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి మరి విశేషంగా అనేకల వీటిని ప్రకటించాలా అందునిమిత్తమై మేము నేర్చుకుంటున్నాం ప్రభావా యొక్క జ్ఞానం అభివృద్ధి చదువుకోవాలా ప్రభావా అదే రీతిగా అనేకులకు ఇది చూపించాలా ప్రభా ఎందుకంటే మీ యొక్క జ్ఞానం మందు దేవుని చిత్తం అని మేము కొలస రాష్ట్ర పత్రిక లో చూస్తున్నాం ప్రభావ కాబట్టి మీ యొక్క ధ్యానంలో మేము అభివృద్ధి చెందాలా అనేకులు చెందులాగా మేము అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరే మహిమని యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి పోయిన వారం మనము యేసు ప్రభుకి సంబంధించిన వాక్యాలు జానించడం ముఖ్యంగా ఆయన యొక్క దైవత్వానికి సంబంధించిన విషయాలు జానించడం దీర్ఘ మరి కొన్ని రోజులు చూసుకుంటే దాంతో మనం ముగించుకోవచ్చు ఆయన సృష్టికి పూర్వం నుంచి ఉన్నవాడని ఆయన ఆది సంబూ అన్న విషయాన్ని మనం ధ్యానించాం పోయిన వారం ఎక్కువ మట్టుకో దాని తర్వాత కొంతమంది ఏమంటారు ఆయన కూడా సృష్టిలో ఒక భాగము అని చెప్తా ఉంటారు ఎందుకంటే ఆయన మనిషిలాగా ఈ లోకంలో జన్మించిడు కాబట్టి ఆయన కూడా సృష్టిలో ఒక భాగం అని హెచ్చరిస్తా ఉంటారు కాబట్టి అంటే ఆయన ఎవరన్నా కానీ ఆయన దైవత్వం మీదనే అటాక్ చేస్తా ఉంటారు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఆయన దైవత్వం మీద అటాక్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దుస్తుని యొక్క ఆత్మ అని మనం గ్రహించాల కాబట్టి ఆయన దైవత్వాన్ని మీద అటాక్ చేసినప్పుడు మనం ఏం చేయాలా మన విశ్వాసం కోల్పోకుండా ఉండాలని వరకు ఈ వాక్యాలు చెప్పబడుతున్నాయి ఆయన దైవత్వాన్ని మనం ఏ రీతిగా గ్రహించగలిగినమో దాన్ని మనం డిఫెండ్ చేసుకోవాలా అంటే నీ విశ్వాసం డిఫెండ్ చేసుకోవాలని ఉంది కాబట్టి కొన్ని వాక్యాలు మనం చూస్తాం ఈరోజు పోయిన వారం కూడా ఒకటి చూసినాం కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనంలో ఒక వాక్యం చూసినాం మనం పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనము తర్వాత పదహార వచనము అదే అధ్యాయము పదహార వచనం ఫిప్రిల్ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన దాని తర్వాత కొలుసు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కొలుసు రాష్ట్ర పత్రిక అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఎస్ఏ గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచ్చినం నలభై నాలుగు ఇరవై దాని తర్వాత నలభై ఐదు పద్దెనిమిదవ వచ్చినాక్యాలు మనం చూస్తున్నాము మన ప్రభు సృష్టికర్త అన్నదానికి అవన్నీ వాక్యాలు ఆధారమన్నట్టు కాబట్టి మొదటిది కాదు పురుషు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనం పదిహేను వర్షం ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటే సృష్టి సృష్టి కంటే ముందటి నుంచే ఉన్నవాడు సర్వ సృష్టికి అంటే అది పర్లోకం అందే గాని భూమి అందే గాని సమస్త సృష్టికి ముందటి నుంచే ఉన్నవాడు అని చెప్పబడుతుంది ఏలేనగా ఆకాశమందు దృష్టమైనవి గాని అదృష్టమైనవి గాని అవి సింహాసనంను ప్రభుత్వం ప్రధానులైనను అధికారులైనను సమస్తమును ఆయన ఎందు సృచింపబడేను కదా చాలా కేటా ఉంది సమస్తము ఆయన యందు సృష్ంపబడాలంటే మొదటి నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని వాక్య జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత రెండవదిగా యోహాను స్వార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు కాబట్టి ఆదినందు ఆది ఎందు అంటే సృష్టికి ముందు మొదటి నుంచి ఉన్నవాడు ఆయననే అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏ రూపకం వాక్య రూపకం ఉన్నాడు కాబట్టి బైబుల్ అంతా ఆయన వాక్యానికి సాదృష్టమైన వాక్యమే కాదు కాబట్టి ఉన్న వాక్యమే అది కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలో నివసించదు అన్న విషయం మనం చూసిన పోయినవారం తర్వాత రెబ్యుల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం రెబ్యుల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఈ దిన దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అన్న విషయం చెప్తుంది ఇక్కడ ఏమని ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించదు దాని ఆయన ద్వారా ప్రపంచములు నియమించదు ఆయన ద్వారా ఆయన ఎంత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమయ్యుడి తన మహద్దు గల మాట చేత సమస్తములు నిర్వహించు చూడండి నామము వద్దనో చూడండి వారి కంటే దూతల కంటే శ్రేష్ఠుడై చూడండి ఉన్నతలోకమందు మహామహుడు దేవుని గుడి పార్శ్వంలో కూర్చునేది కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకున్నాం ఈ వాక్యాన్ని రెండు చూపిస్తున్నాం కరెక్టే రెండుగా చూపిస్తున్నాం కానీ మనం మొదటి చూపిస్తున్నప్పుడు ఎక్కడ కూడా రెండు సింహాసాలు కనిపించవాలి మరి గుడి పార్శ్వ కూర్చోడానికి అర్థమే అంటే దేవుడి ఎడవ పాశ్వంలో ఎవరో కూర్చోాలా అట్లా అర్థం చేసుకోవాలి కదా గుడి పార్శ్వము అంటే రైట్ హ్యాండ్ అర్థం దేవుడి గుడి పార్శ్వం అంటే ఇక్కడ ఏముంది ఇందాక చూసినాం మనము ఆయన దేవుని యొక్క మహిమ మూడవ వచనంలో చూడండి కాబట్టి దేవుడి యొక్క మహిమ దేవుడి యొక్క తేజస్సు ఆయనే ఉన్నాడు కొడి పార్శ్వం అంటే మై రైట్ హ్యాండ్ ఈయన నా రైట్ హ్యాండ్ అంటే నా పవర్ అర్థం అంటే దేవుడి యొక్క శక్తి ఈ శుభ్రమే దేవుడి యొక్క శక్తి అన్న నిశని అర్థం చేస్తున్నాడు మనకి కొడి పార్శ్వం అంటే నిజంగా ఫిజికల్ గా రైట్ సైడ్ అనేది కాదు ఆయన రైట్ సైడ్ ఇంకొక సింహాస్కూర్సే కాదు కాబట్టిని పార్షం అంటే దీవుని యొక్క శక్తి అని అర్థం ఈయన నా రైట్ హ్యాండ్ అంటాం ఈయన నా లెఫ్ట్ హ్యాండ్ అంట ఎందుకంటే మన అర్థం నా శక్తి నా సపోర్ట్ నా పవర్ అన్నట్టు కాబట్టి ఏ దేవుని యొక్క శక్తిగా పోల్చబడుతుండ ఎనిమిదవ అధ్యాయం ఎగుల పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదవచనం ఆ దిన తర్వాత ఇస్రో ఏంటి వారితో చూడండి ఇసీ వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచేదను వారి హృదుల మీద వాటిని వ్రాయదును చూడండి నేను వారికి దేవుడనేదను వారు నాకు ఇద్దరు వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నది ఈ తన పట్టణస్తునికై తన సహోదరు కనె ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు నన్ను తెలుసుకుందరు చివరికి అందరు తెలుసుకుంటారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అన్న పదం అక్కడ చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రభు ఎవరు చెప్పబడుతుంది పాతం పోసగంధంలో నేనే ప్రభుని నేను తప్ప వేరే ఒక ప్రభువు లేనన్నాడు కదా కానీ నూతన నిబంధన కష్టపడి ప్రభు అనే పదాన్ని ఏసుకు వాడతాం ఏసుకు ప్రభు అంటాం కాబట్టి ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే ఈ ప్రవచనము ప్రభువును వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు అని చివరి కాలంలో ప్రజలందరూ ఆయననే ప్రభు అని తెలుసుకుంటారు అంటే కాలంలో చెప్పబడ్డ ప్రభువే ఈ ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అనే విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాయి ఈ వ్యాఖ్యలలో కాబట్టి మరికొన్ని విషయాలు చూసినాక నేను సరే ఇవి మనకి యేష గ్రంథంలో కనిపిస్తా ఉంటాయి యేషా గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వర్షంలో తాను ప్రభు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ త్వరగా చదివితే ముందుకు వెళ్ళొచ్చు మనం ఆకాశం సృష్టించి వాటిని విశాలపరిచి భూమిని అందులో కుండిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడుచి జీవ దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్నా దేవుడు ఎగోవా ఈలాగ్ సెలవిచ్చుచున్నాడు ఏదో ఐదో వర్షం చూడండి గుడ్డి వారి పనులు తెరిచినకుండా బందింపబడే వారిని చసాల నుంచి వెనుకలు తెప్పించకును చీకట్ గా నివసించే వారిని బంతి గృహముల నుండి వెలుపలకు తీసుకొచ్చినకు చూడండి యోహోనగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయబట్టు నన్ను ఎవరు గురించి మాట్లాడుతుండే ఇక్కడ ఇవన్నీ కార్యాలు చేసింది ఎవరు ఆ వాక్యం అక్కడ చెప్తుండ్రు గుటివారికి చూపించింది ఎవరు చెరస నుంచి విడుదల కనిపిస్తున్న వారు ఎవరు బంధిత దుష్ట శక్తుల బంధకాల నుంచి విడిపించిన వారు ఎవరు ఆ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది అనేది యశ జ్ఞాపకం చేస్తుంటే యశోది కనిపిస్తుంది ఆ దర్శనం భవిష్యత్తులో ఈ రూపంగా జరగబోతుంది ఏ స్లో గురించి ఆయన చూస్తున్నా తెలియదు ఆయన ఎందుకంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల తర్వాత ఏ స్లో ఉడతాడు చరిత్రలో ఏడు వందలకు సంవత్సరాలకి ముందే దర్శనాలను చూస్తున్నాడు ఎవరి గురించి చూస్తుంది యశ్యా ఆయనకి తెలియదు ఏ స్లో గురించి మళ్ళీ ఆ రీతిగా గుడ్డివాడికి చూపుని చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో ఏడు వందల సంవత్సరానికి చెప్పబడ్డ ప్రవచనము మన ప్రభు జీవితంలో నెరవేరింది ఆ ప్రవచనాలు కాబట్టి ఇవన్నీ నెరవేరుతే కాబట్టి మనం దేవుని వాకి నమ్మినం ఇవన్నీ నిజంగా కళ్ళకి కనిపించడం చూపిస్తుంది కాబట్టి యుహోవాభు అన్న దానికి ఇది ఈ యొక్క వాక్యం నిదర్శనం దాని తర్వాత నలభై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవం ఒకటి చదివిన స్పీడ్ వెళ్ళిపోదాం దాని డైరెక్ట్ గా ఏసు ప్రభు నేనే దేవుణ్ణి అని ఎక్కడ చూపిస్తున్నా అంటే చాలా మంది ఆ ఒకటి మీకు చూపిస్తాడు నలభై నాలుగు ఇరవై గర్భమునుండి నిర్మించిన నీ విమోచకుడుగు చూడండి విమోచకుడు అంటే ఏంటి విమోచించేవాడు నేను విమోచించేవాడు ఎవరు అక్కడుంది నీ విమోచకుడు చూడండి నీ విమోచన విమోచకుడు ఎవరు సెలవిస్తున్నాడు ఎవరు అడా 也许说了也许说了也许说了 జ్ఞాపకం చేస్తున్నాడు వచ్చిన చూడండి సృష్టికర్త యొక్క యుగోయే దేవుడు భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచిపరిచను నిరాకారంగా ఉ నన్ను ఆ రీతిగా సృష్టింపలేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నట్టే సమస్తాన్ని సృష్టించిన వాడు నేనే అంటున్నాడు ఇందాక చూసినట్టు ప్రకారంగా కలిసి రాష్ట్ర సమస్త సృష్టి ఎవరు మూలంగా కలిగి అంటే పౌలు తండ్రిని కుమార్ని వేరుపరుస్తుండో వాక్యం కూడా లేదు కదా పాత నింపజన కాలపు పుస్తకాలలో యహోవా సృష్టి కన్నా కొత్త నిబంధన వచ్చినప్పటికీ సమస్త సృష్టికి మూలకారకుడు యేసు చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి వాక్యంలో కూడా ఎక్కడ కూడా విడదీ అనేది ఆ విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి యేసు సమస్త సృష్టికి మూలకారకుడు అన్నదానికి ఈ వాక్యాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి పాత నిబంధన కాలపు వాక్యాలే గాని కొత్త నిబంధన కాలపు వాక్యాలే గాని ఇప్పుడు యేసురావు తనంతటి తానే ఎక్కడ దైవత్వాన్ని గుర్తించగలిగినట్టు తను దేవుడు అని ఎక్కడన్నా చెప్పగలిగిన్నా ఎందుకంటే ఆ ప్రశ్న చాలా మంది ఇస్తారు ఎక్కడ చెప్పి నేను దేవుడిని నన్ను అని అంటారు కదా అందరూ అడుగుతారు కాబట్టి నేను ఈ రోజు మధ్యాహ్నం చేసిన డైరెక్ట్ గా ఆయన చెప్పినట్లు ఒక వాక్యం దొరికిందా డైరెక్ట్ దొరికిందని ఈరోజు మధ్యాహ్నం నేనే దేవుడిని అన్న విషయము అంత డైరెక్ట్ గా ఇక్కడ చెప్పగలిగి చూడండి కొన్ని వ్యాఖ్యలు మీకు చూపిస్తా ముందు రాసుకోండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ మీరేమని రాసుకోనంటే మన ప్రభు తనంత తానే దైవత్వాన్ని వ్యక్తపరచుకున్నాడు తను దేవుడిని చూపించుకున్నాడు అన్న అంశం రాసుకుని దాని కింద ఈ వాక్యాలు రాసుకోండి యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ దానికి ముందు పదమూడవచనం ఎనిమిదవ అధ్యాయము పదమూడవచనం ఎనిమిది మొదటిది ఎనిమిది పదమూడు రెండవది ఎనిమిది 24 నాలుగు మూడవది ఎనిమిది ఇరవై ఐదు దాని తర్వాత యాభై ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిది అంటే ఎనిమిదవ అధ్యాయం యేసు రగు ఎవరు అన్న ప్రశ్న చాలా మంది కలిగింది ఆ ప్రశ్నకి జవాబు ఈ యొక్క అధ్యాయం ఉంది కాబట్టి యోగానసు వార్త ఎనిమిదవ అధ్యాయం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన దైవత్వాన్ని మనం చూడగలం ఆయన ఏరిగా చెప్పుకుంటుండ్రు తనే దేవుడు దేవుడు చూడండి నేను దేవుడు చెప్తే కొంచెం కష్టమే కదా కానీ ఆయన చెప్పిన కూడా రీతిగా ఆయన ఇండైరెక్ట్ గా చూస్తాము డైరెక్ట్ గా కూడా ఈ వాక్యాలలో చూస్తాం అభినంది మీకు త్వరగా చూపించేస్తాను చూడండి మొదటిదిగా ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో ఆయన పరిశీలతో పాటు అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం కదా ఎనిమిది పదమూడు చూడండి పరిచేలు కాబట్టి ఏం చేస్తున్నారు చూడండి నిన్ను గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావేది అది కొంచెం కష్టతం కదా కొంచెం కష్టతరం అని చెప్పుకోవడం మనమేమోసు గురించి సాక్ష్యం చెప్తాం ఇక్కడ ఆయన ఏం చేస్తుండదు ఆయన గురించి చెప్పుకుంటుండే సాక్ష్యం అని దేవుడు తండ్రి గురించి చెప్పాలి కదా సాక్ష్యం ఏసు ప్రభు తండ్రి గురించి చెప్పాలి కదా సాక్ష్యం తన గురించే చెప్పుకుంటుండే సాక్ష్యం అని ఎవరు గురుకు పట్టినరు పరిచయాలు ఎందుకు మళ్ళీ చూడండి అక్కడ దాని తర్వాత చూడండి నన్ను గురించి నేను చెప్పుకున్న సాక్ష్యం సత్యమే అంటే తన గురించి తను చెప్పుకుంటుడు ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే తండ్రి గురించి చెప్పాలా కదా తండ్రి గురించి సాక్ష్యం ఇవ్వాలా కానీ ఆయన తన గురించి తనే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు నేను అన్నప్పుడు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా మోసంతో మాట్లాడిన వాకారి నేను నేనే నేను ఉన్నవాడును ఆయా ఆయా అన్న పదాన్ని జ్ఞాపకం చేస్తున్నక్కడ దాని తర్వాత ఏమన్నా చూడండి అప్పుడేమంటుంది దేవుడు ఏసు వాళ్ళతో మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని అవును అందుకు సాక్షన్ తండ్రి కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాడు తన గురించి తనే సాక్ష్యం చెప్పుకుంటాడు తండ్రి కూడా తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపడు ఏమై చెప్తున్నాడు చూడండి ఇరవై నాలుగు వస్త్రంలో చదువు చదువు కంప్లీట్ చేయలేదు అందుగురించి అందు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పాడు చూడండి అక్కడ చెప్తున్నాడు మీరు నన్ను ఎరగారు తండ్రి ఎరగారు ఎందుకంటే నన్ను ఎరిగితే తండ్రిని ఎరిగినట్లే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరు సెపరేట్ కాదు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మరి కింద ఇరవై వచనంలో మీ మీ పాపంలో ఉ బాగా నేనే ఆయన మీరు గుర్తించకపోతే మీ పాపంలో ఉండి మీరే చనిపోతారు కాబట్టి పాపాలు క్షమించే అధికారము ఎవరికి ఉంటది ఒక దేవుడికి తప్ప ఎవరికి ఉండదు ఈ సృష్టిలో దేవుడికి తప్ప ఎవరికి ఉండదు ఆయన అంటున్నాడు నేనే ఆయనను అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాయ నేనే ఆయనను ఆయం నేనే దేవుడిని అని మీరు గుర్తించకపోతే మీ పాపంలో మీరు చనిపోతారు అంటే మీరు అరగకపోతారు యేసురవుని దేవుడు అని గ్రహించకపోతే మీ పాపంలో మీరు ఉండిపోతారు అంటే మీ పాపాలు క్షమించబడలేదు అన్న విషయానికి చాలా చాలా డేంజరస్ అన్నట్టు ఆ విషయం ఆ వాక్యం అర్థం అవుతాయి మనకి తర్వాత ఏమన్నాడు చూడండి కాబట్టి వారు ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన నిజంగా దేవుడా నువ్వు ఎవరి నీకు ఎవరు అధికారం ఇచ్చేడు ఇట్లా ఇస్తున్నారు మనుషులు ఆయన దైవత్వాన్ని క్వశ్చన్ చేస్తారు మొదటి నుంచి ఎందుకంటే సాయితానుడు కూడా మొదటి నుంచి ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయనని దేవుడిలాగా గుర్తించలేకుండా అటగిస్తున్నాడు ఆయన ఎప్పుడైతే శిలువ మీద ప్రాణాన్ని త్యాగం చేసి మూడోనాడు తిరిగి లేస్తాడో ఆయన దైవత్వాన్ని పొందుకుంటాడు అని తెలుసు వాడికి కాబట్టి దాన్ని స్వీకరించలేకుండా అడ్డగిస్తాడు మనుషులది కాబట్టి ఆయనకు రావాల్సిన మహిమని రానియకుండా వాడు అడ్డగిస్తా ఉన్నాడు తర్వాత ఏమైంది చూడు అక్కడ కాబట్టి వారు నీ వివరణ ఆయన అడగా ఏమంట మొదటి ఎప్పటి నుంచి అది ఎవరికి అని అర్థం అవుతుంది అక్కడ వాక్యం మొదటి నుంచి నేను ఎవరని చెప్పినో అతన్ని అంటాడు ఆయాం మొదటి నుంచి చెప్పిన కూడా ఆయా పోషాడినప్పుడు ఏం చెప్పాడు మొదటి నుంచి ఆయా అన్నాడు అబ్రాము అబ్రామ్ కంటే మొదటి నేను కదా అక్కడ వాక్యం అది కూడా నేను కాబట్టి నేను మొదటి నుంచి ఎవరినైతే ఎవరి గురించి నేను చెప్తున్నానో ఆయననే నేను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మొదటి నుంచి ఎవరున్నారు మొదటి నుంచి చెప్పబడుతున్నారు ఆయామని చెప్పింది ఎవరు తండ్రి కదా కాబట్టి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నా జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత దాని తర్వాత యోహాన్ సువార్త ఎనిమిదవ ధ్యానం యాభై ఎనిమిదవ చూడండి అబ్రహా అబ్రహాం కంటే ముందడి నుంచి ఉన్నవాడు అంటే ఆయన చంపనీకి వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు ఎందుకు సాలు తీసుకున్నారో అక్కడ ఉంది దాని తర్వాత కూడా మనం చూసిన పోయినవరం ఎందు చేత మీరు నాలుగుకి రాళ్ళు రోవడానికి వచ్చారని అడుగుతాడు కానీ యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో మనం ఒక వాక్యం చూస్తాం యోహాన్ సువార్థ పద్దెనిమిది అధ్యాయము ఆరో వర్షంలో దానికి దాని తర్వాత మనం కొన్ని యోహాన్ సువార్త చాలా ప్రాముఖ్యమైన దైవత్వం ఎందుకంటే ఒకసారి నుండి దాన్ని చదవకముందు పోయినవరం మీరు చూపించిన యోహాను భక్తుడు యోహను సువార్థికుడు ఆ సువార్త రాసినప్పుడు మొదటి అధ్యాయము లో ప్రభుని పరిచయం చేస్తున్నాడు ఎందుకు పరిచయం చేస్తున్నాడు ఆ రీతిగా ఆది ఎందు వాక్యము లేను వాక్యము దేవుడు వాక్యము దేవుడు అయ్యలేదు మన చివరికి మధ్యాహ్నం పద్నాలుగో వర్షంతో ఆ వాక్యమే శరీరధారి అయ్యి ఆ వాక్యమే అంటే దేవుడే శరీరధారి మన మధ్యలో కృపా సత్యం సంపూర్ణగా దానికి సంబంధించిన వాక్యం తీసుకొనిపోయిన వారు కృపా సత్యం సంపూర్ణగా మన మధ్యలో నివసించరు అన్న విషయాన్ని కూడా మాట్లాడాడు కాబట్టి మీరు మొదటి అధ్యాయం చదివినాకనే నా తగ్గిన అధ్యాయం చదివితే ఆయనను గుర్తించగలరు అని చెప్పి అని పరిచయం చేస్తున్నాడు కాబట్టి మీరు రెండవ అధ్యాయము యువహాను వార్త రెండవ అధ్యాయం చివరి వరకు మీరు మొదటి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని పరిచయం చేస్తున్నాడు మొదటి అధ్యాయాన్ని పక్కకు ఏ అధ్యాయం చదివినా మీరు కన్ఫ్యూజన్ లో పడతారు అందుకే మీరు తగ్గిన అధ్యాయం చదవకపో మొదటి అధ్యాయాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే నేను దేవుణ్ణి ఆ రీతిగా పరిచయం చేస్తాను నీళ్ళు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరించినట్టు మనం చూస్తాం కాబట్టి మొదటి అధ్యాయాన్ని పాకకు బయటేసి తగ్గి అధ్యాయంలో చూసినప్పుడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏ రీతిగా మాట్లాడి ఏ రీతిగా తండ్రిని సంబోధించిండు ఎందుకు ఆ సంబోధించాలా అన్న విధానం అర్థంగా కన్ఫ్యూజన్ లో ఉంటాం తండ్రికి ఆయన ఎట్లా విజ్ఞాపనం చేసి మనం చూసినాం తండ్రి నువ్వు నాకు అప్పగించిన వారు నేను ఎవ్వరి పోగొట్టుకోలేదు అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు అనిగా ప్రార్థన చేస్తుండే తండ్రి వేరే ఈయన వేరేనా చూడు ఈయన తండ్రికి ప్రార్థన చేసేది కాబట్టి సెకండ్ ఆయన ఫస్ట్ అని మాట్లాడతారు మనుషులు కానీ ఎందుకు అనిగా ప్రార్థన చేసేడు అన్న విషయం ప్రార్థం చేసుకోరు ఆ యొక్క కాంటెక్స్ ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటది కాంటెక్స్ ఏ కాంటెక్స్ అంటే ఎటువంటి పరిస్థితిలో అట్లా ప్రార్థన చేసి ఆ పరిస్థితి నీకు అర్థం కాకపోతే నువ్వు శారీరకంగానే చూస్తావు ఆ విషయం పోయిన వారాన్ని మీకు చూపించిన ఆయన ఎందుకు అరీతిగా ప్రార్థన చేసాడు ఆయన సృష్టికి సమస్త సృష్టికి మూలకర కూడా జీవితము ఫిలిమికలు చూస్తే ఆయన దైవత్వాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాడు అది గొప్ప భాగ్యం అని ఎంచుకోనక తన దైవత్వాన్ని కూడా విడిచిపెట్టి మానవ శరీరం వచ్చాడు కాబట్టి మనిషిలాగా కూడా ప్రవర్తించాలి అదే రీతిగా ఆయన శరీరంలో ఉన్నప్పుడు దేవుడే కాబట్టి ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏ రీతిగా సంబోధించడు ఆ విషయాన్ని మనం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నా కూడా దేవుడే అయినా కానీ ఎందుకంటే సంబంధించింది తండ్రిని అంటే తండ్రి అక్కడ ఉన్నాడా కొంతమంది ప్రశ్నిస్తారు అంటే తండ్రి అక్కడున్నాడు ఈయన ఇక్కడ ఉడా అని ప్రశ్నిస్తారు కాబట్టి శిల మీద ప్రార్థన చేసిండే కదా అంటే మనకు శిల్స ఎందుకంటే ప్రార్థన చేసిండో ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆ రీతిగానే కంపల్సరీ ప్రార్థన చేయాలి ఇంకా వేరే మార్గం లేదు ఎందుకంటే శరీరం బలంతలు ఉన్నాయి నన్ను పరీక్షలు అందరు బలంతలు అయిన కాబట్టి ఆ రీతిగానే సంబంధించి ప్రార్థించాలా ఇంకో రీతిగా సెకండ్ పాయింట్ మీకు ఎన్నిసార్లు చూపించిన మనకు ఒక మాదిరి నేర్పించడం కోరిక ప్రవర్తించే మనం చూస్తాం మనం ఎట్లా ప్రార్థన చేయాలా తండ్రిని ఎట్లా సంబోధించాలా పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు శిష్యులకి ఎట్లా ప్రార్థన చేయాలా ప్రభు అంటే పరలోక మందు తండ్రి అని స్టార్ట్ చేస్తాడు అంటే ప్రార్థన అంటే చేయాలా అని నేర్పించి కానీ తండ్రి నేను ఏకమై ఉన్నామా అన్నప్పుడు మనం ఏడు ఏ నామం ప్రార్థన చేస్తున్నావు త్వరగా కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను చూడాడు యోహన్ యోహన స్వార్త ఐదవ అధ్యాయం వర్షం కొంచెం స్పీడ్ గా వ్యూహాను సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ చూడండి తను దేవుడితో సమానంగా చేసుకోలేను అంది వాక్యం తను దేవుడితో సమానంగా చేసుకోలేను అనుంది చాలా తేడాగా ఎవరు మనుషులు కాదు మనుషులు అనేది దేవుడితో సమానం చేసుకున్నట్టు అర్థం ఉంది కానీ పని చేసుకున్నట్టుండదు అక్కడ ఏ స్వువే దేవుడితో సమానంగా చేసుకును అని ఉంది అందుకు ఏం చేయలేదు చూడండి కనుక ఇందు నిమిత్తం ఇందు నిమిత్తము చూడండి ఇందు నిమిత్తము ఆయన చంపడానికి ఎందుకంటే దేవుడితో సమానం చేసుకున్నాడు కాబట్టి ఏసు ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నారు అదే అదే అదే తెలియ ఆయన గురించి మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతున్న వాడును ఆయననే నేనే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అక్కడ రెండవసారి కాబట్టి ఈ రీతిగా మాట్లాడినందుకు ఆయన నేను చంపడానికి ప్రయత్నించారు చూడండి యోహాను సువార్త ఇది చాలా డైరెక్ట్ గా తనంత తానే చెప్పుకున్నాడు పదమూడవ అధ్యాయం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఇది మీకు తెలుసు ఆయన తన శిష్యుల పాదములు కడవడం బైబుల్ అంతట్లో ఇసో చూపించిన క్రమాలలో రెండు క్రమాలు ఒకటి ఏంటంటే బల్లలో పాల్పొందడము బల విరడం బలలో పాలు పొందడము రెండవది ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కొనడం అంటే క్షమించుకోవడము తగ్గింపు జీవితం అనేదానికి జ్ఞాపకం చేస్తాడు ఇవి రెండు ఆయన వచ్చేంత వరకు అని చెప్పి నేను హెచ్చరించింది కానీ బలలో ఒకటే పాలు పొందుతాం కానీ కాలు గడవడం ఎందుకు అంటే నిజంగా నేను చంపు తీసుకుని నీళ్లు కాలు కడుగుతానే నేను తగ్గించుకున్నట్ల ఆ రీతిగా చెప్పాలంటే కడుగుతామాను కదా ఎవరి నీటికి నీళ్లు ఇస్తాము వాళ్ళు కడుగుతాం కాళ్ళు కాలు కడుగుతాం నేను హృదయానికి సంబంధించిన విషయం అక్కడ జ్ఞాపకం చేశాను కానీ పదమూడవ వర్షంలో చూడండి పదమూడవ అధ్యాయము పదమూడవ వర్షంలో చూడండి బోధకుడని ప్రభు అని మీరు అంటే ఎవరు ఆ కాలంలో ఉన్న మనుషులు మీరు పిలుస్తారు ఎవరు పిలుస్తారు నువ్వు మనుషులు ఆయన ఆల్రెడీ గుర్తించి ఆయన ప్రభు మనం యశగ్రంథంలో చూసిన పరివారం నలభై మూడవ అధ్యాయంలో నేనే ప్రభుని తండ్రి నేనే ప్రభుత్వం చూపించి నేను చూపించిన పరివారం కాబట్టి ఇక్కడ చాలా తేడా చెప్తుండీ ఇప్పుడు చూడండి బోధకుడు అని ప్రభు అని పిలిచినారు ఇప్పుడు చూడండి ఇంత డైరెక్ట్ గా చెప్తు నేను బోధకుడును నేను ప్రభువును నేను బోధకుడును నేను ప్రభువును అన్న విషయాన్ని ఎంత డైరెక్ట్ గా చెప్తుండో ఇది చాలా పవర్ఫుల్ ఏసు ఎక్కడ ఏర్ప సవాల్ చేస్తారు ఆయన స్టేజ్ మీద చాలా మంది చేస్తారు ఎక్కడ చెప్పిండ ప్రభుత్వం ఎక్కడ చెప్పినా దేవుడు అని ఇంకా మనం ఈ జ్యూకేషన్ ఏమంటారు తెలుసా ప్రభుత్వం లేదు కదంటారు మనకి అర్థం కాదు ప్రభుని దేవుడి తేడా దేవుడు అంటే సృష్టికర్త ప్రభు అంటే పరిపాలించేవాడు అని అర్థం కాబట్టి సృష్టికర్త ఈ సృష్టి మీద పరిపాలన చేసేవాడు అని అర్థం కాబట్టి దేవుడు అయింటి పరిపాలించేవాడు దేవుడు ప్రభు అంటే అర్థం అది వాడి అట్లా ఎక్కడ లింక్ లేస్తారు అన్నట్టు దాని తర్వాత చూడండి ఆయన ఏమన్నాడు మళ్ళస రెండోసారి జ్ఞాపకం చేస్తుండ్రు అదే వచనంలో కనుక న్యాయమే మీరు ఇట్లా పిలుచుట న్యాయమే ఏమని పిలుస్తే నన్ను నన్ను మీరు బోధకుడని ప్రభాని పిలుచుట న్యాయమే ఎవరి దృష్టిలో ఎవరి దృష్టిలో న్యాయం అంటే వాక్యం ప్రకారంగా కరెక్ట్ న్యాయం అంటే ఇదే కదా ధర్మశాస్త్రం కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా మీరు ప్రభు అని పిలుచడం న్యాయమే అని చెప్తుంది మరో మరి కొంచెం చూడండి కొంచెం కింది కాబట్టి చూడండి మరోసారి చెప్తున్నాను ప్రభువును నేను నేను ప్రభున చెప్తున్నా లేదా ఏ చాలా చెప్పేది అందుకే వాళ్ళు ఏం చేస్తారు సార్ నేను ఛాన్సార్లు చూసినా ఈ మాటలు చెప్పేవాళ్ళు అన్ని రకాల పత్రికలు చూపిస్తాడు కానీ యోహానువార్తా మీరు తీసుకోపోరు అదే మోసం వాడిలో ఉన్న మోసం నువ్వు ఎట్లా గుర్తించాలా వాడేమంటా యోహాను వార్త చాలా లాస్ట్ కి రాసాడు అందుకు యోహాను జాగ్రత్తగా అవన్నీ మిస్టేక్స్ వెతికి ముందుగానే వెళ్ళిండు అనే శాతం మాట్లాడతారు అన్నట్టు వాళ్ళకి తెలియదు ఇది ఆ దేవుడి యొక్క ఆత్మ విశిష్టత అనేది ఎప్పుడు వాళ్ళు గ్రహించదు ఎందుకంటే వాళ్ళు ధృవీకరించింది వాడు ఆ విషయంలో దేవుని యొక్క ఆత్మ లేదు అని ధృవీకరించారు తండ్రి ఒక్కడే అని స్వీకరిస్తారు ఎందుకంటే దేవుడు ఒక్కడే చెప్పిండు బాబా ఎవరికి చూసిన వాళ్ళు దేవుడొక్కడే ఒక్కడే రక్షణ ఒక్కడే సువార్త ఒకటే అని మనం నమ్ముతాం కదా కొత్త నిబంధన కాలంలో కష్టపడి అదే విషయాన్ని నమ్ముతాం కానీ ఏ శ్లోకే చాలా తేటగా నేనే ప్రభువుని చాలా క్రైస్తవులకు తెలియదు ఈ విషయం ఎవరైనా ప్రశ్న వేసి వాడు చదవలేదా ఖచ్చితంగా చదివిట్టాడు వ్యూహాన్ సువార్త పదమూడో అధ్యాయం పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చాం కానీ అది రిజిస్టర్ కాలేదు మైండ్ లో కాబట్టి ఎవరన్నా ప్రశ్న వేస్తే షీక్ అయిపోతారు అన్నట్టు డౌట్ వస్తుంది వాళ్ళు ఎట్లేస్తారు బిగ్ దెస్ట్ ఆ ఎట్లేస్తారు ఎక్కడుంది చూపి అని ప్రశ్న షీక్ అయిపోతావు ఫస్ట్ పాయింట్ నువ్వు గ్రహించాల్సింది ఇందులో అనుమానించట్లేదు ఎందుకంటే ఈ వాక్యంలో ఒక్క అనుమానం లేదు ఇది దైవావేశం రాయబడింది ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాలు పట్టింది ఒక వ్యక్తి రాసింది కాదు ఈ లోకంలో ప్రతి పుస్తకం ఒకటే వ్యక్తి రాశాడు ఏ పుస్తకం తీసుకోండి మతగ్రంథాలు ఏ మత గ్రంథం తీసినా ఒక వ్యక్తి రాశాడు కాబట్టి పర్ఫెక్ట్ గా రాసినప్పుడు కానీ అంత అత్కలత్తులుంటాయి ఒక వ్యక్తి రాస్తే అత్కుల అతుకులుంటాయి ఇది ఎంత ఆథర్స్ దగ్గర దగ్గర ఫార్టీ ఆథర్స్ ఎవరు రాశారు మంది రాశారు పుస్తకాలు అరవై పుస్తకాలు నలభై ఆథర్స్ పదిహేను వందల సంవత్సరాలు వాటికి కానీ ఎక్కడ కూడా అతికి అతుకులు అతుకులు అంత పర్ఫెక్ట్ ఒకటే తీగ వెళ్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం ఏమర్థం తీసుకోవాలంటే తిరుమతి రాష్ట్ర పదవి పౌలు ఇది ప్రతి ఒక్కటి దైవావేశం ఆత్మ చేత ఆవేశం కాబట్టి అంటే డౌట్స్ లోవు డౌట్ కూడా తోమతో అందుకే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన కానీ మనం చూడకుండా నవ్వుతున్నాం చూసి నమ్ముతున్నాము చూడకుండా కూడా మనకి ఫస్ట్ టైం స్వీకరి వాక్యం ప్రకటించబడినప్పుడు మనం ఆయన స్వీకరిస్తున్నాం కానీ ఇప్పుడు వాటిని వెతికి స్వీకరిస్తున్నాం అంటే మనకు అనుమానం అనుమానం కాదు అనుమానిచ్చే వాడిని అనుమానం తొలగించడం కొరకు మనం వీటిని చూస్తున్నాం ఓ రీతిగా ఇంకో రీతిగా నీ విశ్వాసం అంచలంచగా ఎదగాల ఎవరైనా ప్రశ్న వేసేటప్పుడు నీ విశ్వాసం నువ్వు ఆ కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసే కాలం ఇది ఎందుకంటే మనం చూసినాం కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాల క్రిందము సైతానికి కూడా అదే మన ప్రాణం కింద మొదట అధ్యయనం రెండో చూస్తాం మనం సాతానికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు పన్నెండు అదేమ పన్నెండు పన్నెండు షూరా సాయితానికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నది మనం చూసినాం ఒక ఏడు గంటల వాక్యం ఉంది ఇంటర్నెట్ లో వాడి ట్వల్వ్ టువెల్ అవుతుంది కాబట్టి వాడికి కూడా కొద్దిగానే సమయం ఉంది వాడు తెలుసు ఇంకా త్వరగా కాబట్టి మొత్తం అలజడి క్రియేట్ చేయాలి వాడు ఎట్లా పోడు వాడు పడవేయబడ్డాడు కాబట్టి పోయేవాడిని పోనీయాడు అందుకే ఆ శాస్త్రులతో అంటాడు మీరు ఎట్లా పోనీయ్యారు పోనించే పోయేవాడిని పోనీయకుండా అడగిస్తారు అంటాడు సున్నంబుట్న సమాధులారా అని వాళ్ళని సంబోధిస్తుంటాడు కాబట్టి వాడు పోలేడు ఎందుకంటే అక్కడి నుంచి కాబట్టి మనల్ని అక్కడికి పోనీయకుండా వాడు అన్న ప్రయత్నంలో వాడున్నాడు కాబట్టి మనము దీన్ని డిఫెండ్ చేసుకోకపోతే నేను ఒకటే వాటిని చివరికి చూపిస్తాను మీకు నేను ప్రభుని ధృడీకరించిన వలన అంటే ఆయన దైవత్వాన్ని తృడీకరించడం వలన ఏ రీతిగా వారి విశ్వ రక్షణ పోగొట్టుకుంటాడు అన్న మాట ఉంది అవి మనం విశ్వసిస్తున్నాం నేను ఈ రీతిగా చెప్పినప్పుడు దాన్ని అనుమానించండి లేదు ఎందుకంటే అది చూసిన కాబట్టి నేను విశ్వాసం పెడుతున్నాను అందుకు అది చూడకుండా నేను విశ్వాసం పెడుతున్నా ప్రభులందు కానీ నా విశ్వాసాన్ని బలపరచడం కొరకు ఆయన చూపిస్తుంది ఇవన్నీ విషయాలు ఎందుకంటే సవాల్ చేసే ఉంటారు సరే వాళ్ళు నన్ను సవాల్ చేసిన నేను డిఫెండ్ చేసుకుంటున్నాను అని కాదు నన్నుగా డిఫెండ్ చేసుకుంటుంది నేను నా ప్రభుని డిఫెండ్ చేసుకుంటున్నాను నా హృదయంలో నాకు ఆ అనుమానం రాయకుండా నన్ను నేను కాపాడుకోవాలంటే ఆయన ఖచ్చితంగా చూపిస్తారు వాక్యాన్ని ఇప్పుడు మనకి ఇన్ని చూపిస్తుండడు వాక్యాన్ని తప్పకుండా ప్రతి సమయంలో చూపిస్తుంటాడు మనం కానీ మనం సిద్ధపడాలి ఎందుకంటే దేవుడు మనకి అవకాశం ఎదిగించినట్టే నువ్వు చెప్పే స్థలంలో వాక్యాలు నేను ఖచ్చితంగా సవాల్ చేసే కొంతమంది బయలుదేరే మీరు ఏ ప్రాంతాల్లో పోయి వాళ్ళ ప్రకటిస్తారో మీకు ఖచ్చితంగా వీటిని సవాల్ చేసే ఉంటారు కాబట్టి మీరేం చేస్తారు డైరెక్ట్ టాక టాక్ ఆన్సర్స్ ఇవ్వదండి మీరు బాగా అర్థం చేసుకోరు రకటాక ఆన్సర్స్ ఒక రెండు కంటే ఆల్రెడీ మైండ్ క్లోజ్ అయ్యింది వాళ్ళు విన్నారు వాళ్ళు కానీ వేరే వాళ్ళు వీళ్ళున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలా వాళ్ళు డైరెక్ట్ ఒక వాటిని చెప్పే వాడిని వాళ్ళు ప్రశ్నిస్తలేదండి ఇతరుల విశ్వాసాన్ని కూడా చెడగొట్టడానికి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దేవుణ్ణి అవమానపరిచే విధానం అదన కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రార్థన పడుతూ ఉండాల వీటన్నింటిని ఎవరు వేసుకోవాలి ఎక్కడెక్కడ రాయబట్టీ మైండ్ టోల్ టోలో ఎంత చెప్పినట్టు అక్కన అసలు చెప్పేటట్టు నువ్వు తయారు కావాల వాక్యాన్ని అర్థమవుతుంది చెప్పాడు కాబట్టి యోహన్సు వాళ్ళ పదమూడు పదమూడు అనగానే డైరెక్ట్ గా ఏంటంటే తానే నేను ప్రభువును అని చెప్పుకున్నాడు ఎన్నిసార్లు ఒకసారా మూడు మూడు సార్లు చెప్పిండు అక్కడ మీరు నన్ను బోధకుడు అది చెప్పడం న్యాయమే తర్వాత కాబట్టి ప్రభువులు ప్రభువులు బోధకుడైన నేను మీ పాదం కడిగిన ఒకరి కరెక్ట్ కాబట్టి సరే అదొక విధానము పాదములు కడగడం అనేది తగ్గింపు జీవితము క్షమా జీవితం రెండు పాయింట్స్ అవి కనీస జీవితంలో తగ్గింపు జీవితము క్షమాపణ జీవితం మన సహోదరుని మనం క్షమించాలా మనం తగ్గించుకొని జీవించాలి నేర్చుకోవాలా ఆయన దేవుడయుండి ఒక మనిషి మాన్ శిష్యుల పాదంలో ఎడగడం అంటే ఎంతగా తగ్గించుకున్నాడు అనేది ఆయన చెప్తున్నాడు ఆయన దేవుడయుండి అటువంటి యోగ్యత నేర్చుకున మానవ శరీరం తగ్గించి వచ్చినాడు అంత తగ్గింపు జీవితం ఆయననే అంత తగ్గించుకుంటే మనం ఎంతగా తగ్గించుకోవాలి అక్కడ నేర్పడం కోసం కాలు కడగడం అనేది మనకు కాబట్టి ప్రతిదీ మనకి లెసన్స్ లాగా నేర్చుకున్నాడు ఆయన అట్లా సంబోధించిన మనకి లెసెస్ నేర్చున్నాడు తండ్రిని ఎట్లా ప్రార్థించాలా మనకి నేర్పుతున్నాడు యాక్చువల్ ఆ విధంగా నేర్పుతున్నాడు ఎందుకంటే సరే అక్కడ తండ్రి వేరు ఇక్కడ కోణ వేరు ఆయన ఆత్మరూపకున్నాడు కదా మొదటి నుంచి కూడా ఆయన ఆత్మస్వరూపిస్తాం ఆయన సముద్రం నడుచుకుంటూ వస్తుంటే ఆయన మనుషులు గుర్తుపట్టలేదు ఆయన సొంత శిష్యులు ఆయనతో పాటు తిన సేవ చేసిన గుర్తుపట్టలేదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి ఆయన రూపాయలు పొందినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళు కంట్రీస్ అయిపోయాన్ని చూసి ఆయన రూపాంతరం అంటే రూపాంతరం అయితే ఆయన మహిమను చూపించింది చూడండి ఆయన మహిమ చూపించింది అంటే ఆయన ఈ మహిమ మొదటి నుంచి ఉందని నిజంగా చూసినాం మన వాక్యం సృష్టికి ముందటి మహిమను కలిగిన వాడు ఆయన ఆయన మహిమను చూపించినప్పుడు ఆ శిష్యులు ఆయన మీకు ఒక పర్ణశాల ఘటన ఏడియా ఒక పర్ణశాల ఘటన అని మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం కాబట్టి ఆయన దైవత్వాన్ని అక్కడ చూపించుకున్నాడు ఆయన ఓ చెప్పాలంటే కానీ చూపించుకుంటూ వాళ్ళకి బ్రమ కలిగినచ్చు కదా అని వాళ్ళు మాట్లాడుతుంటారు రావచ్చు వాళ్ళ ఇద్దరికి భ్రహమచ్చు కానీ ఐదు వేల మందికి ఒకసారి కనిపించండి కదా ఆయన తిరిగి లేచినా కాదు కదా సైకాలజీలో డెల్యూషన్ అంటారు కావచ్చు కావచ్చు భ్రమ ఒకేసారి ఐదు మంది గుంపులకు నిలబడితే ఆయన దర్శనం ఇచ్చినప్పుడు అది భ్రమరాదు కదా ఐదు వందల మంది కనిపించిన మనం చూసిన పౌలు ఆ విషయం గొరదిల్ రాష్ట పత్రికలో ఆయన పౌలు ఏం చేసేడు ఎవరైనా ఎందుకంటే ఏసు తిరిగి లేచి వెళ్ళిపోయినాక పౌలు సేవ జీవితం ఆరంభం నమస్క మార్గంలో ఆయన దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు పౌలు మారతారు ఆయన తెలియదు అంతకుముందు ఏం జరిగిందో శివ మరణం గురించి ఆయన తెలియదు ఎట్లా చనిపోయారు ఎవరు చనిపోయారు అవన్నీ గానీ చూసి తెలియదు కానీ తర్వాత ఆయన తిరిగి లేచి వెళ్లిపోయినాక సేవలోకి వచ్చింది ఆయన అందుకని పండుతుల చెప్తాడు నేను ఆయన దర్శనం చూసి సేవ స్టార్ట్ చేసిన కానీ ఆయన ఎవరో చూస్తున్నారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన చెప్తారు అక్కడ నేను మీకు చూపించాడు ఒకరోజు వాక్యాలు ఎవరో ఆయన చూస్తున్నారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీ పని ఎట్లా మాట్లాడిన నువ్వు ఎట్లా చూసినావు అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని వెరిఫై చేసినాక సువార్థ ప్రకటించింది పౌలు ఆయన ఒకటి పెద్ద రీసెర్చర్ లాగా ఉంటాడు మనకు అక్కడ పైబుల్లో వెరిఫై చేసుకున్నాడు ఆయన సజీవుడు అని దర్శనం చేసి అమ్మిపోయింది వెరిఫై చేసుకుని పాతని మదిన కాలంలో ప్రవచనాలు అన్నిటినీ చెక్ చేసుకుని వాటికి తగినట్లు ఉందా లేదా అని తీర్మానించాక అప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు అప్పుడు పరిగెత్తి సేవడు కాబట్టి వాళ్ళంతా ఆ రీతిగా ప్రభుని రుచి చేసినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజు నేను నీకు తేటగా చూపించినాను ఆయన ఏ రీతిగా దేవుడు అన్న విషయాన్ని అదే రీతిగా శిష్యులు తన తన దైవత్వాన్ని ఎంత స్వీకరించారు ఎందుకంటే మనం చూస్తున్నాం పౌలు ఎందుకు నత రాశిడు పేతులు ఎందుకు ఇట్ట రాసేడు అని చాలా మంది ప్రశ్న వేస్తుంటారు ఆ పౌలు పేతులు తగ్గిన శిష్యులు ఏరీతిగా అతని దేవుడని కొలిచిండ్రు దేవుడని గుర్తించిందని నేను కొన్ని వాక్యం మీకు చూపిస్తాను ఒక యూపీషన్ ఆల్రెడీ మీకు పోయిన రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో పేతులు తనని ఏమిటిగా సంబోధిస్తుండ్రు మన ప్రభుని చూడండి మొదటి పేతురాశండో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము ఏ రీతిగా మన ప్రభుని తీ విశదీకరిస్తున్నాడు ఏ సుక్రహిస్తూ దాసుడు అప్పు సరైన శివోను పేదుడు చూడండి మన దేవుడి ఒకయుడు రక్షకుడు ఏ సుక్రహిస్తు నీతిని బట్టి అంటే ఒకటే నీతి మన దేవుడైనా రక్షకుడైనా ఏ నీతి కాబట్టి నీతి ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ కాబట్టి ఏసుకురావు దేవుడు అని చెప్తుంది ఇక్కడ ఇంగ్లీష్ అయితే నేను బిగిస్తున్నాను ఇంగ్లీష్ లో పోయిన వారు గాడ్ అండ్ సేవియర్ అని ఉంది గాడ్ అండ్ సేవియర్ అక్కడనేమో మన దేవుడు మన మనం మన దేవుడి యొక్క మన దేవుడు రక్షకుడు అయినా అని రాయాల్సిన పోయి అక్కడ రెండు కొంచెం లైంగిక విడదీసినట్టు మనం చూస్తాం కానీ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి గ్రామర్ గ్రామర్ అనేసి మనం కొట్లాడుతున్నాం కదా గ్రామర్ ఎందుకు పోషం అనేది చెప్తారు ఇప్పుడు కామ ఉంటుంది కదా కామ పెడితే గ్రామర్ లో విడదీసినట్టు అర్థం అవుతుందా కామ కామ అని తెలుసుకోండి ఇక్కడ చిన్న కింద కట్ ఉల్టా ఆ నైన్ లాగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఒక దాని నుంచి ఇంకొన్ని విడదీయడం అన్నట్టు కామ అర్థం ఫుల్ స్టాప్ పెడితే పర్మనెంట్ అక్కడికి ఆగిపోయినట్టు కానీ అక్కడ కావాలేదు కూడా లేదు బాగా అర్థం చేసుకోండి ఎందుకండి మరి గ్రామర్ లాంగ్వేజ్ చదవని వాటికి ఎట్లా అర్థం కావాలా వేరే విధానం లేదు వేరే విధానం లేదు నేను గ్రామర్ అవసరం అంతే ఆ విధానం లేకపోవడం వల్ల సమర్థించుకుంటా చూడ ఇట్లుంది అనేసి కానీ ఇంగ్లీష్ అట్లా అండ్ అనుతి అర్థం అవుతుందా గాడ్ అండ్ అనుత్ అక్కడ చూడండి అవ గాడ్ అండ్ సేవియర్ ఇంగ్లీష్ సేవియర్ చాలా థియేటర్ రెండు ఒకటి అని చెప్పడానికి అండ్ పెడతారు పదం కాబట్టి తీతుకు రాసిన పత్రికలు కూడా పౌని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు చూడండి రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో రెండవ అధ్యాయము పదమూడవ వచ్చాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం కొంచెం స్పీడ్ చదవండి చూడండి చూడండి మహాదేవుడు కాబట్టి ఆయననే మహాదేవుడు అన్న విషయాన్ని చెప్తున్నాడు అంటే పౌలికి మొదటి నుంచి కూడా వ్యత్యాసం లేదు మన ప్రభువే తండ్రి అన్న విషయాన్ని చాలా గ్రహించగలిగింది అందుకే మహాదేవుడు అని అంటే ఇంకా ఆయన కంటే మించిన లేరు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు మహాదేవుడు రక్షకుడు మన ప్రభు అన్న విషయాన్ని తీతుకు రాసిన పత్రికలో చాలా తీవ్రంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన మహాదేవుడు కాబట్టి పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వర్షం నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షని గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వాణికి చూడండి మీ హృదయం చూడండి మీ హృదయం అంటే చాలా టైం ఉంది నిర్మలం ఉండాలంటే ఇక ఏ కన్ఫ్యూజన్ లేదు నిర్మలం అంటే అది కన్ఫ్యూజన్ ఫ్రీ మైండ్ ఇంక నీ మైండ్ అలచడి కన్ఫ్యూజన్ ఉండొద్దు నీ హృదయం ఏం క్రీస్తుని శివరి భాంది ప్రతిష్ఠించుకోవాలా ప్రతిష్ఠించుకోవడం అంటే సెటిల్ చేసుకోవాలా క్రీష్ని ప్రభువు అంటే ఆయనే దేవుడు ఆయనే పరిపాలకుడు ఆయనే నిన్ను పరిపాలించేవాడు అని నిన్ను నువ్వు నీ హృదయంలో ఎట్లా చేసుకోవాలంటే పరిశుద్ధంగా అనుది కదా మనసాస్ట్ భాగం హృదయ క్రీష్ణులు ప్రతిష్ఠించుంది ప్రతిష్ఠించడం అంటే ప్రతిష్ఠించడం అంటే పరిశుద్ధంగా పెట్టుకోవడం ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే ఆనర్ ప్రైజ్ ద లార్డ్ యాజ్ హోలీ పరిశుద్ధంగా ప్రతిష్ఠించుకోవడం అంటే పరిశుద్ధంగా జాగ్రత్తగా పెట్టుకోవడం ఈ యొక్క అవగాహన ఈ యొక్క నీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా అని పేదను హెచ్చరిస్తున్నాడు అందుకే తన తమ్ముడు యాపూబ్ రాష్ట్ర పత్రిక రెండవ ధ్యాయము మొదటి వర్షంలో కూడా తన తమ్ముడు కూడా అది గ్రహించగలిగింది ఈ లోకంలో సగం శరీరం కదా అయినది తమ్ముడు హాఫ్ బ్రదర్ చూడండి చూడండి ఏమంటున్నాడు మహిమ స్వరూపి అను నా అన్న నచ్చు కదా నా కదా అక్కడ సమాధమే వాళ్ళే ఆయన ఏమంటున్నాడు అక్కడ మహిమ స్వరూపి అయిన చూడండి ఎంచో తేటగా అంటాడు అంటే తమ్ముడు గుర్తించగలిగిండు ఈయన దేవుడని ఇంగ్లీష్ లో ద లార్డ్ ఆఫ్ గ్లోరీ అని ఉంది ఇక్కడ కాబట్టి శిష్యులు కూడా ఆయనని దేవుడిగా ప్రభువుగా స్వీకరించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఏ శిష్యులు కూడా డౌట్ లేదు అందుకంటే మొదటి దశాద్ తప్పు క్రైస్తవులను డౌట్ లేదు ఆయన దేవుడి లాగానే మనం చూస్తూ ఉంటాం ప్రతి వాక్యంలో మరికొన్ని వాక్యాలున్నాయి చాలా దీర్ఘంగా అవన్నీ మీకు మీరు ఇంటిపై కూడా చదవచ్చు కానీ చూస్తానంటే కొన్ని చూడండి ముఖ్యంగా నేను పోయినవారం మీకు చూపించిన మార్కు శువార్త అన్నిటికంటే ముందు రాయబడిన పత్రిక మార్పు శువార్త ఫస్ట్ మార్కు శువార్త రాయబడినానికనే చాలా గ్యాప్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వ్యవహాన పత్రిక రాయబడింది లాంగ్ గ్యాప్ అన్నిటికంటే ఫస్ట్ రాయబడింది మార్కు శువార్త కాబట్టి ఒరితిగా ఇట్లా అర్థం చేసుకోవాలా మార్పు సువార్త తర్వాత లాంగ్ కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గిన సువార్తలు రాయబడితే సువార్థికులు తగ్గిన సువార్థికులు మార్కు సువార్త చదివింటాలా కదా ఖచ్చితంగా చదివింటేనే ఒకవేళ మార్కు చెప్పవాడు చెప్పినట్లు వాళ్ళు రాస్తే మార్కేవిడని ఎంప్లి రాసి చెప్పుకోవచ్చు మనం కానీ మనం అట్లా చూడడం ఏ రీతి కూడా వాక్యం అందుకే మార్పు సువార్త ముఖ్యంగా కొన్ని మార్పు సువార్తలో ఏం ఆయన దైవత్వాన్ని ఏరీతిగా యూదులు పరిశీలించారు యాక్చువల్లీ యూదులు ఎంతో కాలం నుంచి మెస్యా పుడతడానికి ఎదురు చూసిన కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రశ్నలున్నాయి వాళ్ళ వృద్ధంలో వాళ్ళ ఆ ప్రశ్న జవాబులు రావాల జవాబు సమాధానం వస్తుంది కాబట్టి మార్కు సువార్త అందుకే వాళ్ళకి సంబోధించి రాసినట్లు మనం ఇవన్నీ విషయాలు చేస్తాం అందుకే మొదటిదిగా చూడండి మార్పు సువార్త రెండవ అధ్యాయము ఆయుధవంలో ఒక దేవునికి తప్ప ఎవరికి కూడా పాప క్షమాపాణ కల్పించే హక్కు లేదు అదే రీతిగా ఏ మనిషి కూడా ఇతడి మనుషులకి ఇతర మనుషులని ఆశ్రయించి హక్కుకూడలేదు నేను ఎవరిని ఆశ్రయించలేదు ఈ చాలా మంది వచ్చి మీ బ్లెసింగ్స్ మాకు అవసరం అండి అని కాల మీద పడతారు కదా కానీ మనం బ్లెస్ చేయ ఈరోజు కూడా ఒక బాబు వచ్చిందా మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా సార్ నాకు అన్నాడు నేను అప్పుడే టక్కడ ఇది నాకు ఎప్పుడు తగ్గుతా ఉండదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు నేను ఎవరిని బ్లెస్ చేయడానికి నేను మనిషి కానీ ప్రేమతో చెప్తాను నేను ఒక కరెక్షన్ చేయాలనుకుంటున్నాను మనం బ్లైండ్ గా నమ్ముతాము నేను కూడా ఇలాగ మనిషిని ఎగొట్ నేను బ్లెస్ చేయలేను నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను కానీ బ్లెస్సింగ్స్ మటుకు పైనుంచి రావాలి మనిషి బ్లెస్ చేయలేడు మనిషి బ్లెస్ చేయలేడు మనిషి క్షమించలేడు పాప అదా కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాము మార్గ శువార్త రెండవ అధ్యయంలో ఐదవ వర్షంలో ఆయన పర్షవాయుడిని స్వస్తపరుస్తారు చూడండి చదవండి చూడండి నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఎవరికి అధికారం లేదు ఆయన దేవుడు కాబట్టి ఆయన తప్ప ఎవరు పాపములు క్షమించలేరు కాబట్టి పక్షవాయువు గల వాడి పాపములు ఈయన మనం ఇక్కడ వాక్యం కాబట్టి ఆ రీత్య కూడా ఆయన దేవుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం దాని తర్వాత ఒకవేళ ఆయన ఆయన దేవుడు కాకపోతే కచ్చితంగా ఆయన నీ పాపములు క్షమించబడ్డే ఉన్నావు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది ఎవరికి వాళ్ళకి పరిసరకి కోపం వచ్చింది ఆయన గురించి అందుకోరికే వాళ్ళు ఏం చేసినారు ఏడవ ఇరవై అదే అధ్యాయము ఏడవ వర్షం చేసి జరిగింది పాపములు చూసింద్రా అంటే యూదులకు తెలుసు శాస్త్రులకి పరిశ్రమలకు తెలుసు దేవుడు తప్ప ఎవరు కూడా పాపములు క్షమించలేరని మరి ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు డౌట్ వచ్చేస్తాడు వచ్చిందా కదా ఈయన ఈయన తప్పు చేస్తున్నాడు మనిషి అయి మానవ శరీరం ధరించిన వాడినా ఈయన క్షమించగలడు పాపములు సరే పాపములు క్షమించాడు సెకండరీ ఇష్యూ వాడిని బాగుపరచులే కదా స్వస్థపరచుంది కదా మనిషి ఉన్నది స్వస్థపరచగల అట్లా కూడా గుర్తుపట్టలేదు వాడి ఆయనది తర్వాత పాపములు అన్నప్పుడు కూడా వాటి టూ టైమ్స్ ఆయన దైవత్వాన్ని వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి డౌట్ ఉంది కాని ఈయన మెస్సయ్య ఈయన రక్షకుడు అని గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఎందుకంటే వాళ్ళకి ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది ఈయన స్వీకరించానా లేదా అందుకే మార్స్ వరకు పద్నాలుగు ఇరవై అరవై ఒకటి అండి పద్నాలుగు మార్పు స్వార్థం పద్నాలుగు అరవై ఒకటి అది పెద్దది అనుకుంటా చూడి ఆయన చేస్తున్న ప్రశ్న ఆయన నిలబడి చూస్తున్నాం ఎవరికి ఉత్తరం ఇవ్వాలి అక్కడ ఏమి రాయబడింది ప్రధాన యాదరున్నాడు ఆయన వాటి అప్పగించబడ్డాకే కుమారు చూడండి అక్కడ కూడా ఆయన దైవత్వాన్ని చూపిస్తున్నాడు సర్వశక్తిని సర్వశక్తి కుడి పాశం క్వశ్చన్ యూజాయు తర్వాత వేగం మీద అక్కడ చెప్తున్నాడు ఆయన ఇంకా మరణించకపో ఇంకా ఉదయం అయితే మరణిస్తాడు ఉదయం ముసీలో మీది ఎత్తాడు దానికి ముందు చెప్తున్నాడు రాత్రి మీరు చూస్తారు నన్ను ఒకరోజు ఒకరోజు ఫస్ట్ టైం చూస్తారు అన్న విషయాన్ని జ్ఞాపం నేను తిరిగి రావడం మీరు చూస్తారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అరవై రెండు ఏముంది కదా కూర్చుండీ సరే ఇక్కడ మనుష కుమార్ అన్నాడు ఫస్ట్ టైం ఇంతకుముందు దేవుని కుమారుడు అన్న విషయాన్ని జ్ఞాకం చేస్తున్నాడు కానీ ఇక్కడ మటుకు మనుష్య కుమార్ అంటున్నాడు ఎందుకంటే బాగా అర్థం దేవుని కుమారునికి మనుష్య కుమారునికి తేడా అయింది మనుషు కుమారు అంటే మనిషి నుంచి కొట్టినవాడు దేవుని కుమార్ అంటే దేవుడి నుంచి రెండు విధాలుగా ఆయన ఒకటే కదా దేవుని కుమారు అంటే తండ్రి నుంచి వచ్చినా చెప్తారు మనుషు కుమారు అంటే కన్య మరియ గర్భం ధరించినవాడు కన్య గర్భం ధరించేసినవాడు కాబట్టి మనుషు కుమారుడు దేవుళ్ళని చూసేవాడు కాబట్టి దేవుని కుమారుడు రెండు అనేది వర్తిస్తాయి కానీ యూదులు ఏమంటారు అంటే ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే బైబుల్ అంతా దేవుని కుమారుల గురించి మనం అందుకే చూస్తాము రోమన్ రాష్ట్ర పత్రికూస్తుంది కదా ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఏకగ్రీవంగా ఎదురు చూస్తుంది కదా ఆశతో తేలిచూస్తుంది అదే రీతిగా మనము ఆది కాలంలో చూస్తున్నాం కూడా దేవుని కుమారులు నరుల కుమార్తెలలో మంచి వారిని చూసి వివాహం చేసుకుంటే చూస్తాం దేవుని కుమారుల గురించి చాలా ప్రాంతాల్లో ఉంటాయి కానీ ఈయనకి స్పెషల్ గా మనుషు కుమారు అని చెప్పబడింది ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించాల ఎందుకంటే ఆయన మనుషుని రూపం ధరించేవాడు కాబట్టి మనుషులని చెప్పబడింది కాబట్టి ఆతి నిబంధన కాలంలో కూడా కేవలం రెండు స్థలాలనే మనం చూస్తాము మనుష కుమార్ సంబంధించిన విషయాలు కాబట్టి చూడండి కీర్తల గ్రంథము నూట అధ్యాయము మొదటి వచనంలో గురించి మాట్లాడుతున్నాడు ఇక ఇతర ప్రభుల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు నా ప్రభు గురించి అని రెండు ప్రాబుల గురించి మాట్లాడుతాడు దావి దిరాజ్ తన హృదయంలో తన ఆత్మలు చూస్తున్నాడు ప్రభు నా ప్రభుత్వం మాట్లాడుతున్న విషయం ప్రభు నా ప్రభుతో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి కుమార్ల సంబోధన సంభాషణ గురించి మాట్లాడుతు అక్కడ తండ్రి కుమార్ తో సంభాషిస్తుంది మాట్లాడుతున్నాడు ప్రభువు నా ప్రభుతో మాట్లాడుతున్నాడు దావేది రాజు అంటున్నాడు కాబట్టి ఏమని మాట్లాడుతు నా ప్రభు గురించి ఆయన రాజ్యదండము సియోన్ లో స్థిరపరిచి సాగ తీస్తానంటే సియోన్ లో ఆరంభమై ప్రపంచమంతటా విస్తరిస్తుంది ఆయన రాజ్య పరిపాలన అన్న విషయాన్ని జ్ఞాపించే శాశ్వతంగా ఉండేదని చెప్తున్నాడు అదే రీతిగా ధాన్యుల గ్రంథము ఏడవ అధ్యాయుడు వర్షాలలో ఈయన గురించి చెప్పబడింది కాబట్టి మనుష్య కుమారుడు ఎవరు అన్నప్పుడు అందుకు వాళ్ళు ఎనిమిది ఆళ్లు కూడా మనుషులు వైయుడి దేవుడితో సమానం చేసుకుంటున్నావు దేవుడు కుమారులు అందరం దేవుడు కుమారులనే కాబట్టి నేను కూడా దేవుడు కుమారుని కాబట్టి సమర్థించుకోవచ్చు కానీ నువ్వు మనుషు కుమారుడు వైయుడి అని చెబుతున్నాడు సంబోధన దాని దర్శనంలో చూస్తుంది ఆకాశం అంటే ఆకాశం మేఘారు ఎన్నిసార్లు తెలిసిన వాక్యం కాబట్టి ఆకాశం నుండి మేఘముల మీద కుమార్ మేఘ మేఘ రూడు అంటే అర్థమేం చెప్పండి నేను ఇంగ్లీష్ లో రాసుకున్నాను ఇక్కడ మీ మీకేమర్థం అవుతుంది మేఘ రూఢ అంటే కరెక్టే అవి ఆవిడవి వాటి మీద నిలబడలేదు కదా దానికి అర్థం లేదు మేఘ మేఘము అందుకే మనం జేమ్స్ రామా చూసినాం జేమ్స్ రాంగ్ కోసం చూసిన మేఘము అంటే దేవుని మహిమత్ చూసిన అర్థం మహిమని అయిన కదా మేఘ రూడు అంటే దేవుడి మహిమ అయ్యుండి అని అర్థం అట్లా మనము విశదీకరించకపోతే మనుషులు ఎన్ని సమాచారాలు అయినా మేఘముల మీద వస్తాడు నిజంగా నడుచుకుంటు మేఘంలో ఆయన పాదం కింద నిలబడతాయి ఇట్లా విచివిచిగా చెప్తాడు ఇక్కడ మేఘ అంటే అర్థం ఏంటంటే మేఘము దేవుని మహిమకి సాదృశ్యము మనం ఇంకా చూసిన నంబర్ రూట్స్ లో ఆ మహిమ ఎవరంటే దేవుని విడలే రక్షింపబడ్డ వారే ఆ యొక్క మహిమ కాబట్టి మనమంతరము మేఘము వలె ఆయనతో కలిసి వస్తాము అనేది ఆ వాక్యం కాబట్టి దేవుని యొక్క మహిమ మనము రక్షింపబడ్డ మనతో పాటు మన ప్రభుతో మన ప్రభు మనని మనము హెసరు రాష్ట్ర పత్రికలను చూస్తాం ప్రభువు తన వెంట తన భక్తులను తీసుకుని వచ్చుడు అప్పుడు ఈ లోకంలో బ్రతికొన వాళ్ళందరు ఫస్ట్ చూస్తారట ముందు మొదట మృతులు లేచేదరు దాని తర్వాత మనము అని ఉంది అక్కడ ప్రభుని చేరుకు తొలిపోబడతాం అంటే ఎతబడతాం అని చెప్తారు చాలా మంది సరే దాని గురించి ఇప్పుడు చూడము ఎందుకంటే అది తొలిపోబడడం అంటే ఎతబడడం అనేది కాదని మనం చూస్తున్నాం అక్కడ ఇంకో జగన్ ఏమో సమకూర్చబడతా అనుంది మతారతంలో దూతలు నలుమూలల నుంచి పోగు చేస్తారని అది పోగడం ఏంటి కొనుక్కోవడం ఏంది సమకూర్చడం లేదు ఇవన్నీ డిఫరెంట్ లేక ఒకటేనా మనం అర్థం చేసుకోవాలా డిఫరెంట్ గా అయితే ఉండలేదు అవకాశం లేదు కాబట్టి అవన్నీ ఒకటే సత్యానికి మనకి విశదీకరిస్తే కానీ మనం చూసే విధానంలో ఉంది ఎందుకంటే ప్రతిదీ ప్రకృతి సహజంగా చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం బలహీనతనేది ఫస్ట్ పాయింట్ మనం ఏదైనా ఫిజికల్ ప్రయత్నిస్తాం అందుకే మోసపోతుంటాం అందుకే మనకి పౌరు ముందుగానే హెచ్చరించిన పరిధి రాష్ట్ర సమస్తము కృద్ధమైనవి పాతవి గనప్పుడు సమస్తం క్రొత్తమైనవి కాబట్టి పాత కండతో వాటిని చూడద్దు అవి ఇంకా ఫిజికల్ గానే ఉంటాయి అన్న విషయాన్ని ప్రభు చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూసిన ధాన్యలు దర్శనంలో మనుష కుమారుడైన మేఘరుడు చూడండి ధాన్యాలకి తెలవదు ఈయన ఏసుకుల వాళ్ళు ఎందుకంటే కాలంలో బయలుపరచబడలేదు దాని చూస్తున్న దర్శనంలో ఈ మనుషు కుమారుడు ఎవరబ్బా ఆయన అంతా కలవం చేదుతున్నాడు మనుషు కుమారుడు ఎందుకు మహిమ ధరించుకొని రావడం ఏంటి ఆయనకు అర్థం కావట్లేదు కాబట్టి యేసు ఈ విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తుండ ఆ మాట్లాడుతున్నప్పుడు శాస్త్రములతో ప్రధాన యాజకంతో మాట్లాడుతున్నప్పుడు మేఘ మనుషు కుమారుడు మేఘరుడై వచ్చిన మీరు చూసేందుకు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ వాక్య జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కాబట్టి రెండు సార్లు మనకి ఈ విషయం జ్ఞాపకం చేయబడింది తెస రాష్ట్ర పత్రికలో మూడోసారి కాబట్టి మూడు సాక్షాలని మూడు సాక్షులతో స్థిరపరచబడుతుంది ఆయన తిరిగి ఖచ్చితంగా మనుషు కుమారు లాగా అంటే ఆయన మనిషి మానవ శరీరం ధరించాడు కాబట్టి మనుషు కుమారు అని అక్కడ ఆయనను దేవుడే అని ఈ వాక్యం మన హెచ్చరిస్తుంది కాబట్టి దాని కూడా దానికి సాక్షుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం నేను త్వర త్వరగా క్రైస్తవ సంఘము మొదట ఆరంభమైనప్పుడు ఈ సృష్టిలో ఆ మొదటి దశాబ్దపు హ్రైస్తూ ప్రభు ఏగా స్వీకరించినట్టు త్వర త్వరగా నేను చూపిస్తాను మీకు చూడండి వ్యూహాన్స్ వార్త పద్నాలుగు అధ్యయము పదమూడు పద్నాలుగు వర్షాలలో పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలు కొంచెం స్పీడ్ ఎవరైనా చూస్తే వ్యూహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలు చూడండి ఏ నామం అడగమంటున్నాడు నా నామం అంటే నేను ఎవరు అది జ్ఞాపకేస్తుడు నానామం మీరు దేని అడుగుతారో అది నామం మీరు ఏమైన అది నేను మీకు చేస్తాను అంటున్నాడు తర్వాత ఏమన్నాడు నా నామం కాబట్టి శిష్యులకు చెప్తుడు మీరు నా నామం ఏమైనా మీకు అది ఆయన సెపరేట్ కూడా చెప్పచ్చు కదా కొన్నిసార్లు అంటాడు నానామైనా తండ్రి ద్వారా మీకు ఇస్తా అంటాడు అంటే ఎందుకు ఆ రీతిగా చెప్తుండే కాంటే అర్థం చేసుకోవాలి యూట్యూబ్లతో మాట్లాడటప్పుడు ఆ విషయం హెచ్చరిస్తా ఉంటాడు తండ్రి ఎందుకంటే వాళ్ళు తండ్రి మీద మైండ్ ఫిక్స్ చేసి వాళ్ళకి తండ్రి తప్ప ఇక వేరేది అనిపించు కానీ ఇదే తండ్రి అన్న విషయం ఎట్లా చెప్పాలా వాళ్ళకి డైరెక్ట్ గా అందుకు ఆయన అవిధిగా సంబంధిస్తున్నట్టు మనం గ్రహిస్తాం అందుకే పౌరు కూడా పౌలు కూడా ఎందుకు అంతగా శ్రమ పడింది అంటే తన పత్రికలలో తండ్రి అని చెప్తే ఆయన కూడా కొట్టి కదా అందుకు చాలా జాగ్రత్తగా దాన్ని మనకి చూపిస్తా ఉంటాడు ఈ రోజు మనకి డౌట్స్ లేవు ఎందుకంటే మొదటి దశాబ్దము కాస్త ఆయన తండ్రిలాగా స్వీకరించట్టు మనం ఈ వార్తలు చూస్తున్నాం ఇంకా ఎన్నెన్న చూడండి పదహారవ అధ్యాయం యువహన్ సువార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరో వచనం కొంచెం స్పీడ్ ఇంకొక పది నిమిషాలు చూడండి అడుగురు కానీ తండ్రిని వేడుకు చూడండి ఏమంటున్నాడు ఖ్యా అలా కన్ఫ్యూజన్ ఏం లేదు యోహాన్ స్వార్థం ఎందుకంటే మొదటి అధ్యయనం చెప్పింది ఆల్రెడీ ఆయననే తండ్రి అనే కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికీ అది ఏం కన్ఫ్యూజన్ లేదు దేవుడి యొక్క వచ్చిన రెచ్చినటువంటి అర్థమైంది దేవుడు అంటే సృష్టికర్త మన ఆయననే సృష్టి కర్త అని చెప్తున్నాడు ఒక రీతిగా ఇంకో రీతిగా దేవుడి నుంచి వచ్చినా చెప్తున్నాడు దేవుడి యోధ నుంచి నేను వచ్చిన అంటే మొదటి అధ్యాయం తప్ప క్రాస్ చేసి చేసుకోవాలి మనం కాబట్టి అక్కడ నుంచి పరులకు వచ్చిన వాడు అంటున్నాడు దేవుడు యోధు నుంచి నేను పైన నుంచి వచ్చిన వాడు నేను ఆ రీతిగా తర్వాత ఇంకొచ్చే కింద ఏముంది అక్కడ ఇరవై ఆరో తర్వాత సరే అపోష్ణ కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవర్షం అపోష్ణ కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వర్షం స్టెఫైన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ గురించి చూడండి స్టెఫెన్ మరణిస్తున్నప్పుడు ఆయన దేవుడు ఇట్లా గ్రహించిండు ఏసు నా ఆత్మను చేర్చుకోమని చూడండి స్టెఫెన్ మరణిస్తుంటే ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఏసువా నా ఆత్మను చేర్చుకోమని ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఏ రీతిగా దేవుడిగా స్వీకరించిండ్రు ఏ రీతిగా నేను పూజించున్నా కొన్ని విషయాలు నేను ఇక్కడ కూడా రాసుకున్న పోయిన వరకు అది మీకు చూపించలేదు ఎంతమంది అతన్ని పూజించిండ్రు అన్న విషయం తర్వాత అది ఇంకెక్కడ రాసుకుండు వేరే వాక్యాలు ఎక్కడ రాసుకోండి ఎంతమంది అతన్ని పూజించిన రైట్ చూరైట్ మొదటిదిగా మత వార్త రెండవ అధ్యాయం ఇది మనకు తెలుసు క్రిస్మస్ సీజన్ చెప్పబడే వాక్యం ఇది అంటే దేవుని తప్ప ఎవరిని పూజించాం కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ వాక్యాలు మత వార్త రెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో మనం చూస్తున్నాం ముగ్గురు జ్ఞానులు కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి పడి అతన్ని పూజించి పూజించిన అక్కడ వాక్యం కాబట్టి వాళ్ళు గుర్తించారు ఈయన దేవుడిని కాబట్టి ఆయన పూజించినట్లు మనం అక్కడ చూస్తున్నాం దాని తర్వాత అధ్యాయము ముప్పై మూడవ వర్షంలో ఆయన చూడండి అదే సేమ్ అధ్యాయం మేసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడవ అదే ఆ ఓడలో జరిగిన విషయం నేను మీకు చూపించినది ఆయన బ్రొక్కినట్టు చూస్తున్నాం మనం ఈ నువ్వు నిజంగా ఎందుకంటే ఈయనకి గాలి నీళ్లు వింటనే ఈయన ఎటువంటి వాడు అని ఆయన స్వీకరించినట్టు మనం చూస్తున్నాం ఆయనని పూజించినట్టు అంటే వాళ్ళ హృదయంలో ఆయన దేవుడు గ్రహించగలిగారు లేకపోతే పూజించకపోరు దాని తర్వాత అదే పత్రిక ఇరవై అధ్యాయం తొమ్మిదవ స్టంలో స్త్రీలు కూడా ఆయనను పూజించినట్టు చూస్తాం పూజిస్తాడు చూస్తున్నారు చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మత ఇరవై ఎనిమిదవ అధ్యాయు తొమ్మిదవ చెప్పారు ఆయన కాబట్టి చూడండి వాళ్ళు అతని కాలం బట్టి కాలం పట్టడం బ్రొక్కింది బ్రొక్కినప్పుడు ఎవరు భయపడతున్నాడు ఎందుకు భయపడతారు మీరు నిజ మీరు సృష్టికర్తనే మొక్కుతున్నారు ఎందుకు భయపడాలి ఇంకా నువ్వు మనిషిని మొక్కుతున్నావు అంటే భయపడవచ్చు కానీ భయపడకుండా ఎందుకు చెప్పండి ఇవి ఆత్మీయమైన సూచనలు కదా మనకి హెచ్చరికలాగా ఆ స్త్రీలు మా అగలిని మరియా ఇంకేం మరియా వాళ్ళ స్త్రీలు ఆదివారం ఉదయం వెళ్ళింది కదా సమాధి తోటకి ప్రభు జ్యోతి వేరొక మర్యాద వేరొక మర్యా ఇద్దరు మర్యలు ఆయన పూజించిందో దాని తర్వాత శిష్యులు కూడా ఆయన పూజించేటట్టు మనం చూస్తాం కానీ పదిహేడవ వర్షాలు చూస్తాము చాలా మంది ఆయనని కొందరు డౌట్ పడినారు అప్పటికి డౌట్ పడినారు లూకా సువార్త ఇరవై అధ్యాయంలో అందరూ ఆయనని పూజించేటట్టు మనం చూస్తాం లూకాసు వార్త ఇరవై అధ్యాయము యాభై రెండవ వచ్చరంలో వారు ఆయనకి నమస్కారం చేసి మహా ఆనందంతో చూడండి కదా గుర్తుపట్టిన మొత్తం శిష్యులు అందరూ ఆయన్ని దేవుణ్ణి దేవుడు అని గ్రహించి ఆయన నమస్కారం చేశారు దాని తర్వాత యరుషులకు వెళ్ళిపోయినారు ఎందుకంటే ఆయన చెప్పే వాద్యం చేసింది పర్శాత్మని ఇవ్వబోతున్నారు మనిషి కాబట్టి ఆ వాగ్దాన్ని కొరకు వాళ్ళు దర్శనంలోకి వెళ్ళిపోయినారు వాపస్ కాబట్టి వాళ్ళందరూ నేను పూజించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అదే కాకుండా మనం యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ గుడివాడు ఆయన ఏరికిగా పూజిస్తున్నాడు తొమ్మిదవ అధ్యాయం యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ముప్పై ఎనిమిదవ వర్షంలో చూడండి గుడివాడు నేను నిజంగా నీ అందరూ విశ్వసిస్తున్నానని ఆయన బ్రొక్కిండు అంటే ఆయన దేవుడు గ్రహించగలిగింటి గుటివాడు కాబట్టి అదే వాడికి కళ్ళు ఉంటే డౌట్ పడేటోడేమో కాబట్టి మీ యొక్క ఆత్మీయ నేతలతోనే నువ్వు చూడగల అనే దేవుడు అనే విషయాన్ని మనం ఈ యొక్క గుడివాడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అదే రీతిగా మనము ప్రకటన గ్రంథానికి వస్తే యోహాను భక్తుడు దూత కాలంగా పడ్డప్పుడు దూత ఏమన్నాడు వధు సుమి నేను క్రీస్తు గురించిన సాక్ష్య నిమిత్తమై నీతో సహదాసుడును నీతో సహదాసు నువ్వు నన్ను పూజించొద్దు దూతవు అంటాడు నాకు నా కాలం ముట్టుకోవద్దు నన్ను పూజించద్దు అని దూత చెప్తుండు కానీ అదే యూహాను భక్తుడు ప్రణాన గ్రంథము మొదటి అధ్యాయము ఎక్కడ చూస్తాం మనం పదిహేడు వచ్చా పదిహేడు చూడు పదిహేడు వస్త్రం చూడండి ఏసులో చూసి ఆయన ఎవరు యూహాను భక్తుడు ఆయన కాలమే వడిపోయి చచ్చిన వాడి వాళ్ళు ఏం పడిపోయింది అంటే సృష్టికర్తం చేస్తే మనం మన బాడీ పనిచేయదు ఫంక్షన్ కాదు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా నా దేవుడి స్వరం పిన్నప్పుడు ఏమైంది తెలుసా మీ బాడీ నాకు చాలా కాలం పిందటై ఆయన ఒకసారి ఎన్నిసార్లు నీకు క్షమించాలా అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది నా బాడీ నేనేదో మ్యాజిక్ చెప్పినట్టు చెప్తా నేను చెప్పాను సాధారణంగా బయట వాక్యాలు ఇంకా నువ్వేదో గొప్పవాడి అనుకున్నట్టు అనుకుంటున్నాడు ఫంక్షన్ అది వాక్యం నెరవేరాల అందరి జీవితంలో నెరవేరుతానంటే ఆయన స్వరం వినగానే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది బాడీ ఇంకా నా బాడీ కదుతలేదు నూట మాట వస్తలేదు ఎందుకంటే ఆయన సృష్టి కట్ట పవర్ఫుల్ దేవుడైన ఆయన స్వరం విన్నామంటే ఆయన స్వరానికి ఈ సృష్టి మొత్తం బయటకు కదా ఆయన స్వరానికి భూమి బయటకు వచ్చి నీళ్ళలో నుంచి ఆయన స్వరానికి ఆకాశము ఇవి విడిపోయింది రెండు భాగాలు పై భాగము తొమ్మిది భాగం విడిపోయింది ఆయన స్వరానికి ఆయన స్వరానికి భూమి రకరకాల చెట్లను పొల్పించింది అంత పవర్ ఉంది స్వరం అటువంటిది ఆ స్వరం నీ చెవుల పడితే నువ్వు సౌల పరిస్థితి ఏమి స్వరం ఇది కదా ఆ శబ్దంకి గందరగోళం అయితే గుర్రాలని గురాలని మనుషులంతా వాడినట్లు మనం చూస్తాను కదా కండ్లు కూడా వెళ్ళినట్టు మనం చూస్తాడు వెలుగుకి కాబట్టి అటువంటి స్వరం అన్నట్టు ఈయన కూడా అదే రీతిగా ఆయన కాళ్ళ మీద చచ్చిన వాడి ఆయన తన తన చేయి పట్టుకొని ఏమని మాట్లాడుతాడు ఇప్పుడు చూడ భయపడకుము నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు ఏ భయపడకు ఇది రెండోసారి చెప్తున్నాడు ఆ స్త్రీలు కూడా ఆయన కాళ్ళ మీద పడినప్పుడు భయపడకన్నాడు ఎందుకంటే మీరు కరెక్టే చేస్తున్నారు నా కాళ్ళ మీద పడి ఎందుకంటే నేను ప్రభువును నేనే రక్షకుండి నేనే దేవుణ్ణి కాబట్టి నా కాళ్ళ మీద పడట తప్పు లేదు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు యోహాను భక్తిని కూడా భయపడకుము ఇదిగో నేను మొదట ఉన్నవాడును కడపట్టివాడు చూడండి జీవించేవాడు మృతుడ నైతిని కానీ ఇదిగా చూడండి యుగ యుగములకు సజీవుడునై ఉన్నాను చూడండి నేను మొదట ఉన్నవాడును చివరికి ఉన్నవాడు కడపట్టి ఉన్నవాడును చనిపోయిన వాడును తిరిగి జీవించిన వాడు యుగ యుగములకు నేను సజీవుడును చాలా యుగ యుగములకు దాని తర్వాత ఉంది ఇంకో చెక్కిందరియు ఎప్పుడు చూడండి దేవుడికి తప్ప ఎవరికి అధికారం లేదు మరణం మీద అక్కడ ఉంది చూడండి చూడండి మరణం యొక్క పాతాల లోకం యొక్క కాలం వచ్చేది నా స్వాధీనంలో ఉంది ఎవ్వడు మరణం మరణాన్ని ఎవరు హెచ్చరించలేడు ఎవడు మరణాన్ని గదించలేడు నేను తప్ప అందుకే చూడండి ఈ విషయం నేను ఎన్ని సార్లు ఎందుకంటే చాలా మంది మరణించినాము నా కుటుంబంలో కూడా నేను కాబట్టి ఆ ఇవన్నీ నేను ఎన్ని సమాచారాలు వచ్చా ధ్యానిస్తున్నాను నాకు ఆ ఆ నెలంత వాక్యాలతోనే నేను వాళ్ళ పరచబడతాను అంటే ఎన్ని సార్లు మాట్లాడుకుంటాడు దేవుడు నాకు తర్వాత ఎన్నిసార్లు చూపించిండు ఆ మరణించిన వాళ్ళు పరలోకంలో ఎట్లా ఉన్నారు వాళ్ళ జీవం ఎట్లున్నది వాళ్ళు ఎట్లా పనులు చేస్తున్నారు ఇవన్నీ చూపించిండి దేవుడు ఆయన చూపించే దేవుడు ఎందుకంటే ఆశ కలిగినంత తృప్తిపర్చే దేవుడు వాక్యం కాబట్టి కాబట్టి నాకు నిన్న గురించి చూపించిండు నేను మా అన్న గురించి కొంచెం చింతిస్తా ఉంటే ఆయన మంచిగా ఎంతో యాక్టివ్ గా ఉండి సంతోషంగా ఆయనకి యాక్చువల్ గా కట్ చేసేదాడు అనమాట డయాబెటిక్ షూట్ అయితే ఆయన ఆ దర్శనం రెండుసార్లు చూసాడు రెండుసార్లు చూసిన కళలో కాలు మంచి ఉంది ఆ కట్ చేసిన కాలు నేను జాగ్రత్తగా చూసిన కళలో కట్ చేసిన కాలు ఉందా లేదు కాలు తర్వాత ఆయన ఒక మంచి ఒక యవనస్తుల వల్లే మెరుస్తాను ఆయన మనం నాకు చాలా గ్యాప్గా దిక్కుని ఒక నలభై సంవత్సరాల క్రితం ఆయన వేసుకున్న షెట్ కూడా గ్యాప్గా వచ్చిందాన్ని చూపించిండే రంగులు రంగులు షెట్ షెట్ వేసుకుని ఇంత యాక్టివ్ ఉన్నాడు వచ్చి నన్ను ఒక జగన్ తీసుకుపోయి కూర్చోబెట్టి ఇది ఒక హోటల్ అది ఛాయ్ అది కూర్చోబెట్టి తాపిండ్డు లేదా బిస్కెట్ కూడా దినిపించిండా అంటే దేవుడు ఒక రీతిగా ఆదరిస్తుడు ఓదార్స్తుడు నాలుగు వాదని తొలిగిస్తున్ను ఎందుకు అనుమానపడుతున్నావు నువ్వే కదా ప్రారంభించింది దాని గురించి ఎన్ని సంవత్సరాలు కాబట్టి ప్రభు ఎన్ని సార్లు హెచ్చరిస్తుండ్రు అది చూపిస్తా మా ఫాదర్ చనిపోయినట్టు కూడా నేను ఎట్లాగనో ఎన్ని గంటలు గంటలు ప్రయత్నిస్తున్నా నాకు ఆ ఆధారం కావాలని సన్నిధి చేయడం నాకు చూపించమని దాని తర్వాత ఎన్ని సార్లు దర్శనాలు వెళ్ళినాయి ఆయన ఒకరోజు కనీసం ఒక రెండు మూడు గంటల దర్శనం నాకు వ్యాప్తం ఉంది దర్శనం కాదని కలనే పరలోకంలో ఎట్లా వాళ్ళు పనులు చేస్తున్నారు దేవుని భక్తులు చనిపోయి దేవుని అందరిని చనిపోయి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఏ రీతిగా సిద్ధపడుతున్నారు ఆయన రాకరక్ష అవన్నీ నాకు చెప్తున్నాడు కానీ నేను మేలుకున్నాక నాకు ఒకటి కూడా మైండ్ లేదు ఎందుకంటే అది విధానం అది దేవుడు చెప్పటలా చెప్పని కానీ నా ఆత్మజ్ఞావ్యూ తెలుసు ఏ రీతిగా వాళ్ళందరూ అక్కడ సిద్ధపడుతున్నారు వాళ్ళందరూ భూమికి రావాల్సిందే ప్రభు వెంట తీసుకుని ఉంది వాక్యం కాబట్టి అవన్నీ ఇట్లన్నీ కలిసి వస్తున్నాయి నాకు వాక్యం అక్కడ చూపించింది దాని తర్వాత ఎంతోసే అనేక ప్రాంతాల సేవకి వెళ్తున్నాం లేదు మా నాయన ఆయన సరిపోక ముందు ఎక్కువ సమయం గడపండి సేవలో ఆయన అనేక ప్రాంతాల పోయి వాక్యం చెప్పేవాడు ఆయన వాక్యం చెప్తుంటే నేను కూర్చొని వినేవాడిని నేను వాక్యం చెప్తుంటే ఆయన చెప్పా ఆయన వినేవాడు ఇంటికి వచ్చి చెప్పేవాడు నువ్వు చెప్తున్న వాక్యం కరెక్ట్ కాదు ఇట్లా సరి ఆయన అరీ నేను స్థితపరచి కాబట్టి ఆయన చదివిన కూడా కొంతకాలానికి మేమిద్దరైనా అనేక ప్రాంతాలలో పోయి సేవ చేసినట్టు చూపించండి దేవున అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా ఆ హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడు వాళ్ళకి పర్మిషన్ లేదు ఎందుకంటే మనము ధనవంతుడైన వాడి గురించి దరిద్రుని లాజా గురించి చూస్తాం ఆ పరణం దగ్గర నా లాగానే నా తమ్ముళ్ళు నా సహోదరులు కింద ఉన్నారు భూమి మళ్ళీ వాడు కూడా నరకానికి రానియకుండా ఆ యొక్క లాజాన్ని పంపించు లాజాన్ని చూస్తే కష్టంగా వాళ్ళు నష్టపొందుతారు అని చెప్తే ఆ లాజాన్ని అది విధానానికి రాదు దేవుని దృష్టిలో కాబట్టి క్రిద్ద ఉన్నారు వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వింటే చాలంటాడు కాబట్టి ఇవన్నీ మనకి ముందుగానే ఎందుకు హెచ్చరించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆయన నుండి దైవత్వాన్ని గ్రహించకపోతే ఇవి నీకు ఒకటే వాక్యాన్ని మీకు చూపించి ముగిస్తాను యోహాను పత్రిక రెండవ అధ్యాయము మరికొన్ని విషయాలు నేను వచ్చేవారం ఇంకొక ఇంకొక పాట్ చూస్తే మనము అది ముగించుకోవచ్చు వ్యూహాను పత్రిక యోహాను పత్రిక ఒకటే పత్రిక అది ఒకటే అధ్యాయము యోహాను పత్రిక రెండవ పత్రిక అది నేను చెప్పాడు ఒకటే పేజ్ ఉంటది యోహాను పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది తొమ్మిది వచ్చినం త్రిక రెండవ పత్రిక తొమ్మిదవ వచనం చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినండి బోధ దేనికి సంబంధించి అనేది క్రీస్తు బోధి నిలిచియుండక ఇప్పుడు ఇది నేను వచ్చేవారు మరి దాన్ని సంబంధించిన కొన్ని విషయాలు చూపిస్తా ఆయన బోధ ఎటువంటిది అనేది క్రీస్తు బోధ ఎందు నిలిచియుండక చూడండి దాన్ని పిలిచి ముందుకు సాగు ప్రతివాడును చూడండి దేవుని అంగీకరింపని వాడు క్రీస్తు బోధ మనము ప్రకటించింది కూడా ఆయన బోధనే కదా ఆయన చెప్పిన వాక్యాలే కదా బోధ అంటే ఆయన చెప్పిన వాక్యాలు నేను వచ్చి దీనిలోకం దేని వరకు నశించడానికి వేరికి రక్షించడానికి నన్ను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారులు అను అను యోగ్యతను అనుగ్రహించడానికి చూస్తాం కాబట్టి క్రీస్తు బోధ సంబంధించిన విషయంలో చెప్తాను ఎవడైతే ఆ బోధలో ఉంటాడో వాడు దేవుని స్వీకరించిన వాడు అంటే తండ్రిని స్వీకరించేవాడు మనం తండ్రిని నమ్ముతాము కుమారుని నమ్ముతాం ప్రశాంతం నమ్ముతాం అవి మూడు వేరే నమ్ము ఆ మూడు ఒకటే నమ్ముతాం ఆ విషయం ఎందుకంటే దేవుడు ఒకటే కాబట్టి కాబట్టి వాళ్ళసారి కంటిన్యూ చెప్పారు వాట్యం ముగించలే మనం క్రీస్తు బోధి నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు కదా దేవుని అంగీకరింపని వాడు కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఆ బోధ ఏంది చూడండి ఒక్కసారి చూడండి ఆ బోధ ఏంది క్రీస్తు బోధ అని ఉన్నవాడే తండ్రిని కుమారుణ్ణి అంగరించేవాడు కుమారుడిని తృళీకరించడం చూడండి కుమారుడు దైవ దైవ కుమారుడిలో దైవత్వాన్ని చూడలేకపోతే తండ్రి కూడా తృళీకరిస్తాడు అనేది వాక్యం అక్కడ అంతేట కాబట్టి అనేది రంగు రాష్ట్ర పత్రిక లో ఇంకా చాలా ఉన్న వాక్యాలే ఆ బోధకు సంబంధించి నేను మీకు వచ్చేవారమే చూపిస్తాను ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడండి రంగుల రాష్ట్ర మొదటి అధ్యాయం మొదటి నాలుగు క్వశ్చన్లలో చూడండి చూడండి ఈ ఏం సువార్త ఇది దేవుని సువార్త అని రాయబడింది కాబట్టి రోమియా రోమ సంఘానికి హెచ్చరిస్తున్నప్పుడు ఏమంటే దేవుని సువార్త అంటే సువార్త దేవు నుంచి వచ్చింది అని చెప్తున్నాడు ఆ రీతిగా చెప్పి ఏమంటుండ చూడండి క్రిందికి రాపంచం తొమ్మిదవ వచనంలో తొమ్మిదవ వర్షం రోగులు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయము తొమ్మిది పది చూడండి ఏం సువార్త విషయం అక్కడ దేవుడి సువార్త ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి ఏ ఇది దేవుడి సువార్త వేరే కుమారుడు సువార్త వేరేనా ఉందా లేదా తేడాగా ఒకటే అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు దేవుని సువార్త అంటున్నాడు కినికి వచ్చినప్పటికి కుమారుని సువార్త అంటాడు అంటే దేవుని సువార్త వేరే కుమారుడు సువార్త వేరేనా మీకు అది కాదని వేరే కాదని తెలుసు రెండు ఒకటే అని అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తాడు దానికి సంబంధించిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎందుకంటే బైబుల్లో ఇవన్నీ ముందుగానే చెప్పబడ్డాయి మన గురించి మనము ఆ రీతిగా వాటిని స్వీకరించలేదు ఇంతకాలము నమ్మినము చూడకుండా నమ్మినాం చదివినాం కానీ దాన్ని ఆత్మలు చూడలేదు పరిశీలించుకోలేదు కానీ ఈ రోజు మనకు వాటిని తేటగా చూడగలుగుతున్నాం నమ్మగలుగుతున్నాం కాబట్టి రేపు ఓడాడైన చూపించగలం వాటన్నిటిని మనం సిస్టమేటిక్ గా రాసుకుంటాం నేను మీకు ఇస్తా పేపర్స్ అవన్నీ మీరు స్వీకరించే తర్వాత మీరు సిరాస్ చేసుకుని మీ సెల్ఫ్ స్టడీలో అన్ని సిద్ధపరచుకోండి ఎవడేసే ప్రశ్న మీరు జవాబు ఇవ్వడానికి ఉండాలి ప్రేమతో ఎవడు నేసేసిన जवाब प्रेम तो इव न्वेश्लो वैर नीलों द्वेषात्म अंटे आटोमेट सैदास्ट वन ओपन मन प्रेम तो चाले वेम अंत असह्यम ए प्रेम अत्यम कबद्ध असत्यम असत्यम वसत्यम व అబద్ధికుడు వాడు అబద్ధికు జనకుడు కాబట్టి వాడికి ప్రేమ అంటే చాలా ఎక్కడని అసహ్య పెట్టదు వాడిని వాడు భరించినట్టు ప్రేమని చూపిస్తుంది మనం అందుకు మన మీద ఇంకా మనల్ని రెచ్చగొడట ఇంకా రకరకాల ప్రశ్నలు వేసుకుంటాడు అది వాడికి గుణగన ఏ రూపంగా నీ హృదయం ఓపెన్ కావాలా వాడు నీ హృదయం కావాలా నీ హృదయం ఓపెన్ కావాలంటే నువ్వు ప్రేమ నుంచి బయటికి రావాలా నీలో ద్వేషాత్మ వచ్చేస్తే ఆటోమేటిక్ వాడు వచ్చేస్తాడు వచ్చినట్టు నేను టోటల్ కంట్రోల్ తీసుకుంటాడు కాబట్టి మనము ఎటీ పరిస్థితుల్లో అటువంటి అవకాశం ఇవ్వకుండా సాధ్యమైన కాడికి మనం చివరి రాశి వరకు కూడా అదే ప్రేమలో మనుషులని సంబోధించాలి మనలో ఎటువంటి కపటము ఉండడానికి వీళ్ళే అది వాడికి ఇష్టం ఈశ్వర్యూత్ యూదాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాడి హృదయంలో దూరి ఇంకొకటి మొదటి నుంచి ధన వ్యామోహం అనేవాడు కాబట్టి ఈశ్వర్యుధాలు మొదటి నుంచి ధన వ్యాహం సేవలు కూడా వ్యామోహం ఎందుకంటే వాడు సేవ జీవితంలో అందరూ కానుకలిస్తే వాడినే పెట్టుకునే వాడు లెక్కలు పెట్టేట వాడు అన్ని వాడి మైండ్ ఎప్పుడు మని మీదనే ఉంది చివరి వరకు కూడా మరణించే వరకు కూడా మైండ్ మని మీదనే ఉంది సరే సెకండరీ విషయాలు మనం మాట్లాడుతుంది కానీ నువ్వు ఎప్పుడైతే దృష్టికి డోర్ ఓపెన్ చేస్తావని హృదయంలో వాడు వచ్చి కూర్చుంటాడు అవన్నీ విధానాలన్నట్టు శరీర కార్యాలను స్పష్టమని అవన్నీ డోర్స్ అన్నట్టు వాడికి ఓపెన్ చేయడానికి అందుకే మనం వాటిని అన్నింటినీ స్నాప్ చేసుకోవాలి తొక్కేసుకోవాలి మన దేమో శరీర క్రియలు మనలో నశించుకోవాలా అందుకొరకు మనం ప్రయాసపడుతున్నాం ప్రభుయే మణిమోపరచబడాల మీకు ఓరజ అనేక సార్లు మీరు మన హెచ్చరిస్తూ మమ్మల్ని బలపరచుని మీకు ఎంతో బాధనాలు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రేమతోనే మీరు హెచ్చరించమన్నారు జవాబు ఇవ్వమన్నారు అలాంటి ఆత్మ మహిళను పుట్టించి బలపరచని మీ యొక్క మేము ఎన్నో సార్లు ప్రభా ఓరజ దర్శరీగా చూసినాం కళల రూపకంగా చూసినాం వాటిపరంగా చూసినాం ప్రభా అనేక పర్యాయం కాబట్టి మాకు ఇందులో ఏ డౌట్ సెఫన్ అన్నట్లు మా యొక్క ఆత్మని మీకు అర్పించుకుంటున్నాం ఈ యొక్క మీరే భద్రపరచండి మీకు మీ మహిమార్థంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాడుకోమని ప్రార్థిస్తున్నాం దృష్టిలకు వ్యతిరేకింగా మా నా పక్షాన్ని ఎవరు నిలబడతారు అని మీరు హెచ్చరించినప్పుడు మేము మీ కాబట్టి నైనా అనేట్లు మీ చెత్తగా నడిపించాలా మేము ఇవన్నీ ప్రేమతో అటువంటి సేవ జీవితంలో మనం నడిపించి మీరు ఆకర వర్షాలు ఈ కృష్ణనామా తండ్రి